ం శ్రీగరుభ్యో నమ బ్రహ్మానందరమసుఖదం కలం జ్ఞానమూర్తిం ద్వంద్వవాతీతం గనసదృం తమీలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షి భూ భిగరహిత సద్గరు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాం ప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాద్భ్యో నమో గరుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర సమారంభా వ్యాసశంకరమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరం పరా హరి శ్రీగరుభ్యో నమీ బ్రహ్మజ్ఞానావళి మాల ఈ బ్రహ్మజ్ఞానావళి మాలలో ఉన్న విశేషం ఏమిటంటే సరి సాధకుడు అంటే పరిపక్వత చెందినటువంటి సాధకుడు శ్రవణ మాత్రం చేత ఒక్కసారి విన్నంత మాత్రము చేత బ్రహ్మజ్ఞానం కలుగుతుంది ఆ బ్రహ్మజ్ఞానం వలన సర్వకాల సర్వావస్థలయందును ముక్తి సిద్ధమై ఉంటుంది సర్వకాల సర్వావస్థలయందు ముక్తి సిద్ధమై ఉంటుంది అటువంటి స్థితిని అందించేటటువంటి విశేషమైనటువంటి బ్రహ్మానుసంధానం సంగోం అసంగోహం అసంగోహం పునః పునః సచిదానందోం అహమేవాహమయ అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున అంటే మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే సాధించవలసినటువంటి మొట్టమొదటి స్థితి ఏమిటి అసంగుడను ఎన్నిసార్లు అసంగుడను అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపునః పునఃపున అంటే మరలా మరలా మరలా మరల అంటే అప్పుడు ఎన్నిసార్లు అయింది అది మూడు ఇండి మూడు నవావరణములు చాలా జాగ్రత్తగా వాడారండి ఇది ఇందులో రహస్యాలు చాలా ఉన్నాయి కేవలం మామూలుగా అనుకుంటున్నారేమో పునఃపునః అని ప్రయోగం వలన బిందుస్థానంలో కూడా ఆ అది అక్కడ చెప్పడం ఉద్దేశ్యం చాలా జాగ్రత్తగా ప్రయోగించారు ఎందుకంటే భూపురం దగ్గర నుంచి బిందువు వరకు ఉన్నటువంటి నవావరణలన్నీ ఈ అనంత సృష్టి వీటిలో ఎక్కడా కూడా నాకు సంగత్వం లేదు అని స్పష్టంగా తేల్చి చెప్తున్నాడు నిర్ణయాత్మకంగా చెప్తున్నాడు అసంగోహం అసంగోహం అసంగోహం కోనహ సచ్చిదానందరూపో అహమేవాహమ నేనెవడాను నేను నేనే నేనెవడం అన్న ప్రశ్నకి ఎక్కడేం సమాధానం చెప్తున్నారు నేను నేనే ఎటువంటి వాడనట అవ్యయుడను వ్యయము అంటే వ్యయము అంటే మనకి లాభ నష్టాలు బాగా వచ్చు ఎక్స్పెండిచర్ వ్యయం కాదు ఇది అర్థమైందండి వ్యయము అంటే దిగి వచ్చుట అవ్యయము దిగిరాని వాడను అర్థమైందండి ప్రకృతిలోకి దిగి వస్తే ఏమైపోయింది వ్యమైపోయింది కరిగిపోయింది డైల్యూట్ అయిపోయింది ఆయన ఎవరు సచ్చిదానంద ఘనం సచ్చిదానంద ఘనం అవ్యయం అంటే దిగిరాడు అయినప్పుడు కూడా అర్థమైందండి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఈశ్వరుణ్ణి మన స్థాయికి మనం ఈశ్వరుడు స్థాయికి లేవవలసింది పోయి ఎదగవలసింది పోయి ఈశ్వరుణ్ణేం చేస్తున్నావు మన స్థాయికి దించే ప్రయత్నం చేస్తుంటాం నాకు ఇప్పుడు అర్జెంటుగా లడ్డు కావాలని ఇస్తావా ఇవ్వా అని అడిగే స్థాయికి దించేస్తున్నాం అనమాట కానీ ఆయన ఎటువంటి వాడట అవ్యయుడు అనంతమైనటువంటి విశ్వానికి కూడా ఆవల ఉన్నవాడు ఈవల ఉన్నవాడు కాదు అర్థమైనా ఆవల ఈవల అనేది స్పష్టంగా అనుభవంలో తెలియాలన్నమాట కాబట్టి ఆయన మరో లక్షణం ఏమిటప్పుడు బ్రహ్మము యొక్క లక్షణాలని నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నారు సచ్చిదానందరూపోహం అహమేవాహమోయ సచ్చిదానందానికి ఎక్కడైనా రూపం ఉంటుందండి ప్రయోగం ఇక్కడ ఏమో ఎలా ప్రయోగించారు నామరూపాలని వదిలితేనే మనం సచ్చిదానందాన్ని తెలుసుకోగలుగుతున్నాం కదా కానీ ఇక్కడ ఆదిశంకర్లు ఎలా ప్రయోగించారు సచ్చిదానందరూపో అంటే అర్థం ఏమిటి సద్గురుమూర్తి అవతారుడు ఒక రూపాన్ని ధరించాడు నిజానికి ఆయనకి రూపంతో పని అవసరం లేదు ఎందుకని ఆయన అవ్యయుడు నామ రూప గుణ క్రియలతో పనిలేనివాడు ఆయన ఇదేంతో పని లేదు నామరూప గుణ క్రియలు ఈ నాలుగుతో పనిలేనివాడు కాబట్టి ఆయన ఎవరు అవ్యయుడు అటువంటి అవ్యయుడు బ్రహ్మం ఇలా ఉంటుంది అని నిరూపణ కొరకు రూపాన్ని ధరించాడు నువ్వు చతుర్ముఖ బ్రహ్మం అనుకున్నా సద్గురుమూర్తిని బ్రహ్మం అనుకున్నా అతీతాన్ని బ్రహ్మం అని అనుకున్నా అవన్నీ కూడా రూపములు కావు అరూపరూపి ఆయనకున్న శక్తి ఏమిటి అరూపరూపి అంటే ఉదాహరణ ఏమిటి మీరు శివాలయానికి వెళ్ళారు అక్కడ శివలింగం ఉంది ఇప్పుడు దానికి రూపం ఉందా లేదా రూపం ఉందా లేదా రూపం ఉందా లేదా పోనీ నీలాగా ఉందా నా లాగా ఉందా మరి ఇప్పుడు రూపం ఉందా లేదన్నా కాబట్టి ఆ లీయతే గమయతే ఇతి లింగ లీయతే గమయతే ఇతి లింగ ఆ స్థితికి అరూపరూపం అని పేరు అర్థమేనా అండి రూపంగా చూద్దామా నిజంగా ఆ రూపం ఏమీ లేదు అని లేదందామా అంతటా ఉన్నాడు లేదందామా అంటే అంతటా ఉన్నాడు సర్వవ్యాపకమై ఉన్నాడు ఆపాతాళనభస్థల అంతఃభవన బ్రహ్మాండం ఆవిస్ఫురత్గా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేకుండా వ్యాపించి ఉన్నాడు రూపం చూపించబయ్యా అంటే రూపం మాత్రం లేదు అర్థమైందండి ఈ ఈ హాలు మొత్తం గాలి వ్యాపించి లేదా కనపడుతుందా లేదా అయితే అది కూడా అరూపరూపియే అర్థమైందా కాబట్టి వాయువుకి వ్యాపక ధర్మం ఎవరి వల్ల వచ్చింది ఈశ్వరుని వల్ల వచ్చింది వాయువుకి వ్యాపక ధర్మం ఎవరి వల్ల వచ్చింది ఈశ్వరుని వల్ల వచ్చింది కాబట్టి ఆ ఈశ్వరుడు దీనికంటే ముందున్నవాడు కదా పంచభూతాత్మకమైన ప్రకృతి కంటే ముందున్న ఈశ్వరుడు ఆ రూపరూపి అని చెప్పడం అక్కడ ఉద్దేశ్యం కాబట్టి సచ్చిదానందరూపోహం అహమేవాహం అవ్యయ అహమేవాహం అంటే అహం ఏవ అహం నేను నేనే ఇటువంటి వాడు మరొకడు ఉన్నాడా అంటే రెండవ వాడు లేడు అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః సచిదనందరూ గోహం అహమేవాహమవుయ ఇలా ఉన్నటువంటి వాడు ఇంకా ఏ లక్షణాలతో ఉన్నాడు అంటే ఈ స్థితి తెలియాలి అంటే ముందు ఎక్కడ దాకా రావాలి తురియం ఇప్పటి వరకు చెప్పినటువంటి లక్షణాలు రావాలంటే ఎక్కడ ఉండాలండి తురియం అంటే మూడవస్థలలోనూ అనుస్యూతమై వ్యాపకమై మూడవస్థల ప్రభావితం కాకుండా ఉండేవాడుగా ఉండాలి అలాంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి చేరినటువంటి వాడికి మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అనుకోగలిగేటటువంటి స్థితి కలుగుతుంది నిత్యశుద్ధ విముక్ నిరాహమయ భూమానందస్వోహం అహమేవాహమవయ ఈ అహమేవాహం అవ్యయ అనేది చాలా వాటిలో మకుటంగా వస్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత నిర్ణయక్రమం మారిపోయినప్పుడు మకుటం మారిపోతుంది కాబట్టి నేను నేనే అవ్యయుడను అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజెప్పడం కోసం ముందున్న లక్షణాలను నిరూపిస్తున్నారు ఇవి ఒక అనుక్రమణికగా అంటే ముందేమిటి తర్వాతేమిటి తర్వాత ఏమిటి తర్వాతేమిటి అనే క్రమంగా పేర్చబడ్డాయి కాబట్టి జాగ్రత్తగా వీటిని ఈ లక్షణాలతో బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మనిష్టను పొందవలసినటువంటి అవసరం ఉంది కూర్చున్న వాళ్ళలో చాలామంది ఎక్కువ మంది మహావాక్యాలు త్రయము అక్కడదాకా వచ్చేసిన వాళ్ళే కనబడుతున్నారు కింద ఉన్న వాళ్ళు తక్కువ మంది కనబడుతున్నారు అందుకనే మా ఈ ఈ బ్రహ్మాజ్ఞానం అంటే వాచ్యార్థంగా తెలుసుకుంటే దానిని లక్ష్యార్థంగా మార్చాలన్నమాట లక్ష్యార్థ స్థితిలో అందుకుంటేనే అనుభవ నిర్ణయం అవుతుంది వాచ్యార్థంగా అయితే తెలుసుకోవడానికి వీలవుతుంది నిత్యశుద్ధ విముక్తోహం నిరాకారోహమ భూమానందస్వహం అహమే వాహమవ్యయ ఎవరండి ఈయన నిత్యశుద్ధుడు నిత్యశుద్ధుడు అంటే నిత్యుడు శుద్ధుడు నిత్యుడు శుద్ధుడు కూడా ఎందుకని ఏ రకమైన గుణమాలిన్యం లేదు ఏ రకమైన మల విక్షేప ఆవరణ దోషములు లేవు ఏ రకమైనటువంటి అవసాత్రయం కూడా లేదు కాబట్టి నిత్యుడు శుద్ధుడు ఇంకేమిటా విముక్తుడు ముక్తుడా విముక్తుడా అంటే విముక్తుడంటే విశేషముగా ముక్తుడు విలుప్తముగా ముక్తుడు రెండు అర్థాలున్నాయి దానికి అసలు లేనే లేడు ఒక అర్థంలో ఏంటి అసలు లేనే లేడు అంతటా ఉన్నాడు అంటకుండా ఉన్నాడు ఆవరణ లేకుండా ఉన్నాడు మలవిక్షేప దోషాలు లేకుండా ఉన్నాడు దేశకాలము లేకుండా ఉన్నాడు అవసాత్రయం లేకుండా ఉన్నాడు ఇవన్నీ ఒకే దాంట్లో ఇమిట్ చేశాడు ఇప్పుడు ఈయన సాకారుడా నిరాకారుడా నిరాకారోహమౌయహ అవ్యయుడు మనమందరం ఎలా ఉన్నాం ఇప్పుడు తద్వ్యతిరేకం జీవభావం అంటే ఏమిటి దీని వ్యతిరేకం అనిత్యుడు అంతేనా నిత్యుడికి ఆపోజిటు అనిత్యుడు శుద్ధుడికి విముక్తుడి కాపోజిటు బద్ధుడు బద్ధుడు ముక్తుడు బద్ధుడు నిరాకారానికి ఆపోజిట్ సాకారం అవ్యయుడికి ఆపోజిటు వ్యయం కాబట్టి ఎంత స్పష్టంగా విభజించాడు చూడండి జీవుడంతా ఈ లక్షణాలతో ఉన్నాడు బ్రహ్మం ఆ లక్షణాలతో నిత్యశుద్ధ విముక్తో నిరాకారోహమయ భూమానందస్వరూప భూమానందుడు అంటే అంటే ఎల్లప్పుడూ ఇప్పుడు మనము సంధ్యలలో నా చతుస్సంధ్యలలో ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ ఉండమంటున్నాం ఇప్పుడు అందరినీ భృకుటిలో భృమధ్యంలో ఆజ్ఞాచక్రంలో ఉండమని చెప్తున్నాం ఈయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడా సహస్రారాన్ని దాటి భూమా స్థితి నిలకడ చెంది మూడవ స్థలలో నిద్రపోయేటప్పుడు కూడా ఆయన వేసి ఎక్కడున్నాడు ఇప్పుడు భూమా అనే స్థితిలో ఉన్నాడు అలా జాగ్రత్తగా ఆ భూమా అన్న స్థితిలో ఎవరైతే మూడవ స్థలలోనూ నిలకడ చెంది ఉన్నారు వారి స్వరూపం ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆ భూమా అనే స్థితి ఎందున్నటువంటి కేవల జ్ఞానం ఏదైతే ఉందో ఆ కేవల జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు అంటే సాపేక్ష నిర్ణయంతో పని లేకుండా ఉన్నాడు భూ భ్రూమధ్యంలో కానీ సహస్రవారంలో ఉన్నప్పుడు ఏమైంది సాపేక్ష నిర్ణయం ఉంది ఎప్పుడైతే భూమా అన్న స్థితికి చేరాడు స్థానానికి చేరాడు అక్కడ కేవల నిరపేక్షమే ఉన్నది సాపేక్షం లేదు అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున రూపోహం అహమేవాహమవ్యయ నిత్యశుద్ధవిముక్హం నిరాహమ భూమానందవం అహమేవాహమవయ నిత్యహం నిరవ్యోహం నిరాహమక్షర పరమానందరూపో అహమేవాహమవ్యయ నిత్యోహం నిత్యూహం అంటే మార్పు చందనివాడు నిత్యూహం అంటే ఏమిటి మార్పు చందనివాడు నిరవద్యూహం అంటే అవధ్యుడు అవధ్యుడంటే పరిమితి లేనివాడు మితి లేనివాడు ఒక ఆవరణకి లోబడనటువంటి వాడు నిరవధ్యుడు విభజించుటకు వీలు లేనివాడు అలాంటి అవధ్యుడంటే ఎవరు విభజించుటకు వీలు కానటువంటి వాడు నిరాకారుడు చూడండి పైన నిరాకారుడే అన్నాడు ఎక్కడా నిరాకారుడే అన్నాడు నేను నిరాకార స్థితిలో ఉన్నటువంటి స్థాయి భేదాన్ని తెలుసుకోవాలన్నమాట ఒక పసుపు ముద్దని చేసి అక్కడ పెట్టాం గణపతి అన్నాం సాకారమా నిరాకారమా సాకారమా నిరాకారమా అరూపరూపి అరూపరూపి నువ్వేం భావన చేస్తే అదే పసుపు ముద్దని అక్కడ పెట్టావు అమ్మవారు అన్నాం గౌరీదేవి అన్నాం ఏమైపోయింది అప్పుడు రూపరూపి అర్థమైందా కాబట్టి భారతదేశంలో ఉన్న సాంప్రదాయంలో అన్ని చోట్ల ఏముంది ఇప్పుడు సగుణ సాకారానికి పెద్దగా ప్రాధాన్యత ఏం లేదు అక్కడ నిర్గుణ నిరాకారానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది జాగ్రత్తగా మనం నిర్గుణ నిరాకార స్థితికి ఎదగాలి నిత్యోహం నిరవద్యోహం నిరాకారోహమక్షర అక్షర అంటే అక్షరం అంటే నాశం అక్షరం అంటే నాశము లేనివాడు మీ లోపల ఇప్పుడు నేనుందా లేదా ఉందా ఉందా లేదా ఉందా నేను నేను అనకుండా ఎవరైనా ఉన్నారా నేను సాకారమా నిరాకారమా నేను సాకారమా నిరాకారమా నేను సాకారమా నిరాకారమా నేను సాకారమా నిరాకారమా నాకంటే అడగలేదన్నారు ప్రశ్నలు ఇప్పుడు నేను సాకారమా నిరాకారమా ఇప్పుడు నేను సాకారమా నిరాకారమా క్షరుడుగా ఉన్నప్పుడు సగుణ సాకారం అక్షరుడుగా ఉన్నప్పుడు నిర్గుణ నిరాకారం చూడండి ఒక్క నేనే దేహాత్మభావంతో శరీరం నేనుగా ఉన్నప్పుడు సగుణ సాకారంగా ఉంది ఈ నేనే స్వరూప జ్ఞానంతో ఎదిగినప్పుడు బ్రహ్మముగా ఉన్నప్పుడు నిర్గుణ నిరాకారంగా ఉంది మరి ఇప్పుడు ఎవరి ఖాతాలో జ్ఞానం యొక్క స్థితిని బట్టి ఎవరినైనా బాలుడా వృద్ధుడా అని అడిగాం బాలుడా వృద్ధుడా సమాధానం ఎలా చెప్పాలి ఇప్పుడు ఆయన వయస్సును బట్టి తల నిరిసిన దాన్ని బట్టి చెప్పకూడదు ఆయన జ్ఞానాన్ని బట్టి చెప్పాలి అంటే జ్ఞాన వృద్ధత్వమే వృద్ధత్వం అంతేగాని వయోవృద్ధత్వం వృద్ధత్వం కానేరదు కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ గమనించమని చెప్తున్నాడు అందుకని అక్షర అక్షరుడు నిరాకారుడు నీ యొక్క అవస్థాత్రయంలో నువ్వు నిరాకారంగా ఉండాలి నిరాకారంగా ఉంటేనే నీ మీద అవస్థాత్రయం ప్రభావితం కాకుండా ఉంటుంది సగుణ సాకారంగా ఉంటే నీ మీద అవస్థాత్రయం ప్రభావితం అవుతుంది అంతేందండి ఆ శరీరం యొక్క ప్రభావం నీ మీద పడుతుంది అది స్థూల శరీరమైన సూక్ష్మ శరీరమైన కారణ శరీరమైన శరీరత్రయం యొక్క ప్రభావం లేకుండా ఉండాలి అవస్థాత్రయం యొక్క ప్రభావం లేకుండా ఉండాలి అలా ఉన్నవారెవరో అతడు అక్షరుడు నిరాకారుడు నిత్యోహం నిరవద్యోహం నిరాకారోహమక్షర పరమానందరూపం అహమేవాహమవయ అలా ఉన్నవాడు పరమానంద స్వరూపం అంతకుముందు ఏం చెప్పారండి భూమానందం అని ఇప్పుడు పరమానందం అన్నాడు అంటే ఏమిటి ఇప్పుడు ఇది ఇవన్నీ ఆనందమయ్యే కోశంలో ఆనందాలేనా కాదు కదా సచిదా అంతకుముందు ఏమన్నాడు మొదటి శ్లోకంలో సచిదానందుడు రెండవ శ్లోకంలో భూమానందుడు మూడవ శ్లోకంలో పరమానందుడు చూడండి స్థాయి భేదాన్ని పెంచేస్తున్నాడు సచ్చిదానందస్వరూపోహం అన్నప్పుడు సహస్రార మధ్య స్థానంలో ఉన్నాడు భూమానంద స్వరూపుడు అన్నప్పుడు బ్రహ్మరంధ్రస్థానానికి చేరిపోయాడు బ్రహ్మరంధ్రస్థానంలో మళ్ళీ ఐదు స్థాయి భేదాలు ఉన్నాయి ఒక్క బ్రహ్మరంధ్రస్థానంలోనే ఐదు స్థాయి భేదాలు ఉన్నాయి ఆ ఐదు స్థాయి భేదాలని చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళా పరమానంద స్వరూపో అంటే ఈ పరమానంద స్థితి నీకు అనుభూతం తప్ప నువ్వు పురుషోత్తమ స్థితికి ఎదగలేవు అంటే అక్షరుడుగా ఉన్నవాడు ఎక్కడ ఆగిపోతున్నాడు ఇప్పుడు సచిదానంద స్థితికే ఆగిపోతున్నాడు మహాయదు ఎక్కడ దాకా వెళతాడు భూమానంద స్థితి వరకు వెళతాడు ఇంకా వెళితే ఎక్కడ దాకా వెళతాడు పరమానంద స్థితి వరకే వెళ్ళగలుగుతాడు కాబట్టి ఏకకాలంలో వీటిలో స్థానభేదము స్థితిభేదము శక్తిభేదము సామర్థ్య భేదాన్ని కూడా నిరూపిస్తున్నాడు అసంగోహం అసంగోహం అసంగోహం సచిదనందూం అహమేవాహమవ్యయ నిత్యశుద్ధవిముక్హం నిరాహమ భూమానందరు అహమేవాహమవయ నిత్యోహం నిరవ్యోహం నిరాోహమక్షర పరమానందూహం అహమేవాహమయ శుద్ధ చైతన్య రూహం ఆత్మోహమ అఖండనందూ చాలా మంది నాకంటే ముందే పరిగెడుతున్నారు నిదానం ఉదాహ శుద్ధ చైతన్య రూపోహం ఆత్మోహన అహమేవాహమూయ అనుభూతం అవుతూ మీరు అనాలన్నమాట అందులో ఇమర్స్ అవుతూ అనాలన్నమాట అందులో సబ్మెరిజ్ అవుతూ అనాలన్నమాట అందులో సబ్లైమ్ అవుతూ అనాలన్నమాట ఇంగ్లీష్ పదాలు కూడా చెప్తున్నా అన్నీ ఒకలాగానే కనబడదాయి కానీ అన్నీ ఒకటి కాదు అది అర్థమైందండి ఒకటి మీరు ఎప్పుడూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వేదాంతానికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా సరే మీ హృదయంలో మీరు అనుభూతి చెందితే మాత్రమేనే ఇవి ప్రయోజనం ఊరికే చదివేశామంటే ఎవరికి ఏం ప్రయోజనం మీకు ప్రయోజనం గోడలకు అసలు ప్రయోజనం లేదు చదివేది మీకోసం చదువున్నారు ఇంతవరకు చైతన్య శబ్దాన్ని వాడలేదండి ఎవరికైతే పరమానంద స్వరూపం తెలిసిందో ఎవరైతే అక్షరపర బ్రహ్మయోగం అనుభూతమై ఉన్నదో వాళ్ళకి ఇప్పుడు శుద్ధ చైతన్య రూపం గురించి తెలిసిందండి ఇప్పుడు మనమంతా చైతన్యం ఎక్కడ మాట్లాడుకున్నాం పంచకోశాల్లో ఉన్నది చైతన్యమే ముడిగుణాల్లో ఉన్నది చైతన్యమే లడ్డూలో ఉన్నది చైతన్యమే కొండలో ఉన్నది చైతన్యమే బండలో ఉన్నది చైతన్యమే వృక్షంలో ఉన్నది చైతన్యమే సర్వత్రావున చైతన్యమే అని చైతన్యం యొక్క స్థూల దశని గురించి మాట్లాడు ఇది మలిన చైతన్యం ఇది శుద్ధ చైతన్యం కాదు జడస్పర్శ కలిగినటువంటి చైతన్యం కానీ ఇప్పుడు ఈయనేమంటున్నాడు శుద్ధ చైతన్యం అర్థమేందండి ఈ శుద్ధ చైతన్యం ఎటువంటిదట ఆ పైన నక్షత్రాల సమూహంతో జ్యోతిర్మండలమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి మార్పు లేనటువంటి ధ్రువ మండలం ఏదైతే ఉందో అటువంటి ధ్రువ మండలానికి సంబంధించిన ప్రకాశాన్ని శుద్ధ చైతన్యం అని అంటున్నారు కాబట్టి ఆ చివర ధ్రువ మండలం దగ్గర ఇదిగో ఈ చివర జడం దాకా ఉన్నది చైతన్యమే అంతా ఉన్నది చైతన్యమే కదండి అంతా ఉన్నది చైతన్యం అని ఒప్పుకోదు వేదాంతం బాగా గుర్తుపెట్టుకోండి అంటే కింది స్థాయి ప్రాథమిక స్థాయి స్కూల్ లెవెల్ చర్చలు జరిగినప్పుడు మాత్రమే అవన్నీ ఒప్పుకుంటాం మనం ఇప్పుడు ఇదే లెవెల్లో మాట్లాడుతున్నాం ప్రొఫెసర్ పిహెచ్డి లెవెల్లో మాట్లాడుతున్నాం అక్కడ అలా ఒప్పుకోం యథార్థంగా ప్రతిదీ నీ స్వానుభవమై నీకు నిర్ణయం అయితేనే అది సత్యం ఊహ అపోహలకు ఇక్కడ తావులేదు శుద్ధచైతన్యూపోహం ఆత్మోహమే అఖంహం అహమేవాహమ సచిదానందం భూమానందం పరమానందం అఖండానందం అంటే భూమా అన్న స్థితిలో నిలకడ చెందిన తర్వాత రెండవ మెట్టు చెప్తున్నాడు పరమానందం అఖండానందం ఈ స్థితికి రాని వారందరూ అనుభవించేదంతా ఏమిటి ఖండం ఈ స్థితికి రాని వారంతా అనుభవించేది ఏమిటి ఒక ఖండగతిలో ఉన్నటువంటి ఒక ముక్క అయితే పిండాండము అందులో ఉన్న ఐదేళ్ళ ఇరవై ఐదు లేకపోతే బ్రహ్మాండము అందులో వల్ల ఐదు ఐదుల ఇరవై ఐదు ఏదో ఒక భాగంలో ఉన్నటువంటి ఖండ రూప ఆనందాన్నే తెలుసుకోగలడే తప్ప కేవల కూటస్థ నిర్ణయం దగ్గర నిలబడిపోయి ఉన్నవాడెవడో అంటే ఐదు ఐదుల ఇరవై బ్రహ్మాండంలో వ్యాపించకుండా విరమించిన వాడు మాత్రమే ఆ ఆనందాన్ని తెలుసుకోలేదు వ్యాపిస్తే తెలుసుకోలేవు వెనక్కి విరమించాలి సచ్చిదానంద ఘనం కాబట్టి ఆ ఘనమైనటువంటి స్థితిలోకి విరమించి ఉండటం ఎవరికైతే సాధ్యపడిందో వాళ్ళు అఖండానందరూపులు అహమేవాహమవయ ఎవరండి నేను నేనే మళ్ళీ అక్కడ కూడా ఏం చెప్పాడు నేను నేనే రెండవ వాడు లేడు అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున సనందూం అహమేవాహమవయ నిత్యశుద్ధవిముక్హం నిరాహమయ ూమానందోం అహమేవాహమవయ నిత్యోహం నిరవద్యోహం నిరాకారోహమక్షర పరమానందూం అహమేవాహమయ శుద్ధ చైతన్య రూపోహం ఆత్మామోహమే అఖంహం అహమే సప్రకాశరూపోహం చిన్మయోహం పరోస్మ్యహం అద్వైతనందరూపోహం అహమేవాహమహ ఎవరైతే అఖండానందరూపుడు అతనికి ఏం కలిగిన్నాడు ఇప్పుడు స్వయం ప్రకాశరూపుడు ఈ మాట మనం ఎక్కడ చెప్పుకున్నాం జీవభావం దగ్గర కూడా చెప్తున్నాం నీ స్వరూపం ఏమిటయ్యా అంటే స్వప్రకాశం కానీ నిజానికి నేను తెలుసుకోవాలంటే ఎక్కడ ఉండాలి ఇప్పుడు భూమా స్థానంలో నిలకడగా ఉండి అందులో ఉన్న ఐదు అంతస్తులు ఉన్నాయండి అక్కడ ఆ ఐదు అంతస్తులలో మూడు అంతస్తు దాకా అక్కడ ఉన్నది అట ఈ ప్రకాశం గురించే మంత్రపుష్పం చెబుతుంది కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా మీరు మంత్రపుష్పం చదవడం అనుకున్న విషయం ఏమిటంటే ఆ చదివే వాళ్ళందరికీ అనుభూతమైన స్థితిలో ఉండి నిరంతరాయంగా వీళ్ళు ఆ మూల విరాట్ యొక్క కళను పూరిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూనేమో ఆ కళను స్వీకరించే వాళ్ళు వెళతారు ఎవరైతే ఈ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేయాలని వీళ్ళకి కూడా ఒక కర్తవ్యం ఉంది వీళ్ళ మన ఏమిటి ఆ పూరించాలి ఆ మూల విరాట్ యొక్క కళను పూరించాలన్నమాట వీళ్ళ తపశ్శక్తిని అక్కడ ధారపోయాలన్నమాట కాబట్టి వీళ్ళందరూ ఎవరు స్వయం రూపోహం చిన్మయోహం పరోస్మ్యహం దేవాలయాలలో దేవతా ప్రతిష్టకి పిలిచే వాళ్ళందరినీ ఈ స్థాయి వాళ్ళని పిలుస్తారనమాట వీళ్ళే అర్హులు మిగిలిన వారందరూ భౌతికంగా అంటే మంత్రభూతంగా చేసేటటువంటి పనికి కర్మ మార్గంలో చేసేటువంటి పనికి మాత్రమే ఉపయుక్తం అవుతారు ఈ స్థాయికి చెందినటువంటి మహర్షులు ఎవరైనా సరే తపస్సులుగా తమ యొక్క తపశక్తిని ధారపోస్తారు ప్రతిష్టాకాలంలో చిన్మయోహం ఇప్పుడు ఈయనెవరండి చిన్మయుడేనట చిన్మయుడంటే స్థాయి భేదం చెప్పండి మన్మయుడు చిన్మయుడు తన్మయుడు మన్మయుడు చిన్మయుడు తన్మయుడు మన్మయుడు అంటే ఎవరు మనసంతా నిండినవాడు చిన్మయుడు అంటే ఎవరు చిత్తంతా నిండినవాడు తన్మయుడంటే ఎవరు తత్తంతా నిండినవాడు తత్ తనువు కాదు తత్ తత్తంతా వ్యాపకమయ్య ఉన్నవాడెవడు వాడు తన్మయుడు అర్థమైనా చిత్తంతా వ్యాపకమై ఉన్నవాడు చిన్మయుడు మనస్సంతా వ్యాపకమై ఉన్నవాడు మన్మయుడు మనస్సంతా వ్యాపకమై ఉన్నవాడు ప్రకాశస్వరూపమే చిత్తంతా వ్యాపకమై ఉన్నవాడు ప్రకాశస్వరూపమే తత్తంతా వ్యాపకమై ఉన్నవాడు కూడా ప్రకాశస్వరూపమే చూడండి ప్రకాశంలో స్థాయి భేదం చెప్తున్నాడు మళ్ళా అంతటా ఉన్నది ప్రకాశమేనండి మాటతో కొట్టేయడం కుదరదు ఆవరణ భేదం తెలియాలి అంటే ఈ మూడు తెలియాలి ఆవరణ రహితుడంటే ఈ మూడు ఆవరణలు రహితుడై ఉండాలి అచలంలో మనం ఆవరణ రహితుడు అంటున్నాం అంటూ అంటే ఏమిటి మన్మయుడుగా లేడు చిన్మయుడుగా లేడు తన్మయుడుగా కూడా లేడు అర్థమైందా అలా ఎవరైతే లేకుండా పోయారో వాళ్ళు ఆవరణ రహితులు కాబట్టి ఇక్కడ ఏం ప్రతిపాదిస్తున్నాడు స్వయం ప్రకాశం చిన్మయోహం పరోస్మ్యహం పరమన్న శబ్దం ఎక్కడ వేశాడు చూడండి పరుడు వీడు పరాత్ పరుడు కాదు పరుడు కాబట్టి వేదాంతంలో గొప్ప చిక్కైన ప్రశ్నలు రెండున్నాయి నేనెవరు పరుడు ఎవ్వాడు రెండు ప్రశ్నలు ఆన్సర్ చేస్తుంది నేనెవరు పౌరుడేవాడు భగవద్గీతలో ఇందాక ఓ శ్లోకం చెప్పారు ఏమిటండి అది ఇంద్రియాలకి పరంగా ఏముంది మనస్సు దానికి పరంగా ఏముంది దానికి పరంగా ఏముంది శ్లోకం ఎవరైనా చెప్తారా ఇందాక చెప్పారు సరిగా చెప్పండి ఇక్కడ ఆల్రెడీ ఏడు వందల శ్లోకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు వెంటనే చూస్తారు నేను సరిగా చెప్పు మొదటిని మళ్ళీ చెప్పు ఇంద్రియాణి పరాణ్యాహు మీరు చెప్పండి డాక్టర్ గారు సహ పరతస్థు సహ అక్కడ వరకే చెప్పి వదిలేశారు అక్కడ చూడండి అంటే ఏమిటి జీవభావము ఆత్మభావం మధ్యలో చెప్తున్నాడు అక్కడ కాబట్టి ఏం చేశాడు నువ్వు ఇంద్రియాల చేత పరిమితించబడి ఉన్నావనేటటువంటి భావంలో ఉన్నావు కాబట్టి దానవతల పరవంటే దానవతల దానవతలు ఏమిటయ్యా అన్నాడు దానవతలు మనసు అయ్యా బో అన్నాం దానవతల అన్నాడు దానవతల బుద్ధను ఇంకా దానవతలు అన్నాడు వాళ్ళ దానవతలంటేమన్నాడు దాని అవతలంటే ఏమన్నాడు అదంతా పరమే పోవయా అన్నాడు అదంతా అదంతా పరమే అంటే ఏం చేయాలి ఇప్పుడు అక్కడ నేనేవన్న ప్రశ్నకు ఒక ఆన్సర్ వెతుక్కోవాలి పౌరుడు ఎవడన్న ప్రశ్న కూడా ఆన్సర్ వెతకాలి కాబట్టి బ్రహ్మజ్ఞానావళి పరువుడేవ్వాడు అన్న దాన్ని ఆన్సర్ చేస్తుంది నేనెవరన్నా దాన్ని ఆన్సర్ చేయదు ఎందుకని ఆల్రెడీ నేనెవరన్నా ఆన్సర్ కింద చెప్పేశాం ఆల్రెడీ నీకు మహావాక్యాలు చెప్పినప్పుడే ఏం చెప్పేసాం తత్వమసి నువ్వు అదే ఉన్నావు ఆన్సర్ ఇచ్చేసాం అక్కడ ఆల్రెడీ కానీ ఇప్పుడు ఇందులో ఏం ఆన్సర్ చేస్తున్నారు పరువుడేవాడు స్వయం ప్రకాశ చిన్మయోహస్మ్యహం ఎవరైతే చిత్తంతా వ్యాపకమై ఉన్నాడో ఎవరైతే స్వయం ప్రకాశ రూపుడై అనంత విశ్వాన్ని జ్యోతిర్మండలాన్ని వెలిగిస్తూ ఉన్నాడో వాడు పరుడు నీ ఇంట్లో నువ్వు దీపం వెలిగించేసి దీపంజ్యోతి పరంజ్యోతి అక్కడ కూడా పరశబ్దమే వాడు చూడండి భారతీయ తాత్వికతలో ఉన్నటువంటి గొప్ప నిదర్శనం అండి ఇది చిన్న దీపం వెలిగించి దీపంజ్యోతి పరంజ్యోతి అనేసాడు అంతే ఫినిష్ పరంజ్యోతి అంటే ఏమిటి ఆ జ్యోతిర్మండలాన్ని ప్రకాశిస్తున్నది ఏదో అది పరంజ్యోతి దానికి ప్రతీకగా ఇక్కడ దీపాన్ని వెలిగించాడు వెలిగించి ఈ దీపానికి నమస్కరించి చెప్తున్నాడు నా లక్ష్యం ఆ పరుడు ఎవడో తెలుసుకోవడం దానికి సహకరించమని అడుగుతున్నాడు ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుడు దగ్గరికి వెళ్తే ఏమైనా ఏమడగాలండి ఏమడుగుతావు ఇక నీ లక్ష్యం ఏమిటి ఇప్పుడు అనంత విశ్వాన్ని స్వయం ప్రకాశమానంగా జ్యోతిర్మండలంగా వెలిగిస్తున్నటువంటి ఏ ప్రకాశం ఆ ప్రకాశమే పరుడు అటువంటి పరమైనటువంటి స్థితిని అందుకోవడం నా జీవిత లక్ష్యం అని దీపాన్ని వెలిగించి చెప్తున్నావు చూడండి దీపేన సాధ్యతే దీపం సర్వతమోపహం సర్వతమోపహం అంటే చీకటి పోగొడుతుంది అంతే కదా సర్వతమోపహం అంటే సర్వతమోపహం అనేందుకు అన్నాడని నీ దేవాలయంలో నీవు వెలిగించేవే ఇప్పుడు అదేదో గూడు పెట్టుకునేవో చిన్న గూడు పెట్టుకునే ఆ గూళ్ళో వెలిగి అక్కడ కూడా దేవాలయం వెలగకపోతే చీకటే ఉంది నీ హృద్గుహలో కూడా చీకటే ఉంది నీ హృద్గుహలో కూడా చీకటే ఉంది చిత్త కూడా ఏముంది అక్కడా చీకటే ఉంది నానవతలు ఉన్నదంతా కూడా చీకటే కాబట్టి ఇదంతా కలిపే సర్వతమోపహం ఇంకేం చెప్పాడు ీపేన సాధ్యతే సర్వం అలా సర్వం వేసేసాడు చూడండి ఏ సర్వమంతా చీకటి చేత నీకు కనపడకుండా పోతుందో ఆ సర్వమంతా ఏ జ్యోతిప్రకాశం చేత నీకు ఆ సర్వమంతా నీకు సాధ్యమైతే నువ్వెవరు అప్పుడు పరుడవు సాధ్యమై ఉండాలండి అసాధ్యం కాదు వీడికి అసాధ్యమనేది లేదండి అర్థమైలా కాబట్టి జాగ్రత్తగా గమనించాలి అలా ఎవరైతే పరుడుగా ఉన్నారో ఆయన ఏ ఆనందంలో ఉన్నాడండి అద్వైత అహమేవాహమవ ఇప్పుడు మనం అద్వైతం అని ఎక్కడ చెప్తున్నామండి ఓ మనిషిని ఎదురకుండా చూపెట్టి నువ్వు నేను ఒకటేరా ఇదే అద్వైతం అంటే ఎందుకు చెప్తున్నానంటే సిద్ధాంత బలం లేనప్పుడు అనుభవ బలం లేనప్పుడు దానిని మనం ఎక్కడికి దించేస్తున్నాం సాంతం చీపురి కట్ట స్థాయికి దించేసాం ఇప్పుడు ప్రతి వాళ్ళు భారతదేశంలో ఉన్న విశేషం ఏంటంటే అద్వైతం అందరూ మాట్లాడతారు అందరికీ బాగా కర్తలామలకం అన్నమాట అంతా ఒకటే కదండి అంటాడు అంతా ఒకటే అంటే ఏమిటి ఆయన అంటే ఏమిటి మనం చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా ఈ అద్వైత వాక్యాలు మన రక్తంలో రంగరించుకుపోయినాయి అనమాట ఆయన ఏం చదువుకోకపోవచ్చు అంతా సమానం కదండి అంతా ఒకటే కదండి అందరూ ఒకటే కదండి ఈ మాటలు మాట్లాడతారు కానీ ఇది నీకు స్వానుభవ నిర్ణయం అవ్వాలంటే ఎక్కడ ఉండాలి ఇప్పుడు నువ్వు నీకు ఈ నిర్ణయ క్రమం తెలిసిన వాడవై ఉండాలి ఈ అనుభవ క్రమం తెలిసిన వాడవే ఉండాలి ఈ సమర్థత ఉన్నవాడవే ఉండాలి వాడు బ్రహ్మము అద్వైతం బ్రహ్మం అనే నిర్ణయాన్ని ఇంత పటిష్టంగా చెప్తుంది ఎక్కడ నీకు అవకాశమే లేదు అసలు నీకు ఆలోచనకు కానీ నీకు కానీ సృష్టికి కానీ పంచభూతాలకు కానీ దేనికి అవకాశం లేదు బొమ్మలు అంతేవాడు ఎందుకని అద్వైతనందరూపోహం అహమేవాహమవయ ఉన్నదంతా బ్రహ్మమే మామూలు మాటలో చెప్తే ఉన్నదంతా బ్రహ్మమే అని నిరూపించాలంటే నిర్ణయం కలగాలంటే ఈ క్రమంలో వెళ్ళాలి ఈ స్థితిలో ఉండాలి ఈ సాధికారత ఉండాలి ఈ బలం ఉండాలి అతడు బ్రహ్మనిష్ఠుడు కాబట్టి గురువుగారికి ఏం బలం ఉండాలండి శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ గురువు ఎప్పుడూ ఈ స్థితిలో ఉండాలి ఇంత స్థాయిలో ఉన్నవాడెవడైతే ఉన్నాడో వాడు సంకల్పించి ఒకటిలో ప్రవేశించాడు ఇప్పుడు ఏమవుతుందండి ఏనుగు గుడారంలో దూరింది ఏమైంది గుడారం లేకుండా పోయి అలా జరగాలట కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే పూర్ణం తీసుకున్నారో మీరందరూ ఇప్పుడు ఏ స్థాయిలో ఉండాలి బ్రహ్మనిష్ఠులే ఉండాలి ఎందుకంటే రేపొద్దున మీరు బోధించాలి కదా ఉపదేశం ఇవ్వాలి కదా మరొకరిని ఉద్ధరించాలి కదా ఉద్ధరించాలని నువ్వు ఎప్పుడు ఏ నెల ఏ నెలకడ చెంది ఉండాలి అద్వైతానందరూపోహం అహమేవాహమవ అసంగోహం అసంగోహం అసంగోహం సనందూం అహమేవాహమ నిత్యశుద్ధవిముక్హం నిరాహమ భూమానందరూ గోం అహమేవాహమ నిత్యోహం నిరవద్యోహం నిరాకారోహమక్షర పరమానందూ అహమేవాహమయ శుద్ధ చైతన్యం ఆత్మోహ జ అఖండాోహం అహమేవాహమూయ చిన్మయోహం పరోస్మ్యహం అద్వైతనందూ అహమేవాహమోయం ప్రత్యైత్యోహం శాంతో ప్రకృతే పరం శాశ్వతనందరూహ అహమేవా ప్రత్యక్ చైతన్య రూపో అంటే అర్థం ఏంటి ప్రత్యక్షైతన్య రూపం అంటే అర్థం ఏంటి ఒక దీపం అనేక దీపాలను వెలిగించిందట ఒక దీపం అనేక దీపాలను వెలిగించింది అన్ని దీపాలలో ఉన్న ప్రకాశం ఒకటేనా కాదా వదర వెలిగించిన దీపానికి ఎక్కువ ప్రకాశం ఆఖరణ వెలిగించిన దీపానికి తక్కువ ప్రకాశం అలా స్థాయి భేదం ఉండే అవకాశం ఉందా లేదంటున్నాడు అలాగే అనంత విశ్వంలో విస్ఫులింగముల వలె బ్రహ్మాండముల వెదజల్లబడుతున్నాయి అనంత విశ్వంలో విస్ఫులింగముల వలె అంటే నిప్పురవ్వల వలె బ్రహ్మాండములు వెదజల్లబడుతున్నాయి అదిటా ప్రత్యక్ష చైతన్యం అంటే ఒక బ్రహ్మాండం చిన్నది ఒక బ్రహ్మాండం పెద్దది ఒక బ్రహ్మాండం ప్రకాశవంతమైంది ఓ బ్రహ్మాండం అప్రకాశవంతమైంది ఇలా ఏం చెప్పడం లేదు ఆ కృష్ణ బిల్లల నుంచి ఏవైతే నిప్పురవ్వలవలే బ్రహ్మాండములు వెదజల్లబడుతున్నాయో ఏ పురుషోత్తమ స్థితి నుంచి అయితే అక్షర బ్రహ్మాండములు వెలజల్లబడుతున్నాయో అవన్నీ ప్రత్యక్ష చైతన్యములు ఒక దీపం అనేక దీపాలను వెలిగిస్తే అనేక దీపాలు ఎట్లా కనబడుతున్నాయో విశ్వమయుడైనటువంటి అనేక కోటి బ్రహ్మాండములు నిపురవ్వల వలె ఈ దర్శనం కలిగిన వాడు ప్రత్యక్ష చైతన్య రూపుడు వాడి తెలివి అక్కడ ఉంది ఇప్పుడు వాడి దర్శనం ఆ స్థాయిలో ఉంది వాడికి చెప్తున్నాడు ప్రత్యక్షైతన్యరూపోహం శాంతోహం ప్రకృతే పరం శాంతోహం అటండి చూడండి మనకి కూడా మన నిజీవితంలో సమస్యలు ఎదిరించాలంటే ఏం కావాలి శాంతం కావాలి ధర్మరాజు శాంతమూర్తి అంతేనండి జనన మరణాలను ఎదిరించాలంటే ఏం కాదు శాంతం ఇప్పుడు మనం జనన మరణాలని ఎదిరిస్తున్నామా ఎదిరించిన వాళ్ళకి తెలుస్తుంది దాంతో పోరాడితే ఏమవుతుంది అందరికీ తెలియదు మృత్యు ఆకిట దాకా వెళ్ళొచ్చిన వాడికి తెలుస్తుంది అప్పటిదాకా తెలియదు ఊరికే ఊహిస్తారంతే కానీ ఇప్పుడు ఏ శాంతం గురించి మాట్లాడుతున్నాను నేను ఏ అనంతమైనటువంటి స్థితులు సర్వవ్యాపకమైనటువంటి స్థితులు నిప్పురవ్వలవలే బ్రహ్మాండములు వెదజల్లబడుతున్నాయో ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి దానిని శాంతం అంటున్నాడు శబ్దమా నిశ్శబ్దమా నిశ్శబ్దమా మౌనమా మౌనమా ఈశ్వరీయ మౌనమా ఈశ్వరీయ మౌనమా రాహిత్యమా దాన్ని శాంతం అంటున్నాడు శాంతోహం ప్రకృతే పరం మనం ప్రకృతి ఎక్కడ చెప్పామండి ఆయన ప్రకృతి ఎక్కడ చెప్తున్నాడండి అంటే మనం సాధ్యమైనంత దాన్ని ఎక్కడికి దించేయాలో అక్కడికి దించేసి దాటేశామని ఆనందపడుతున్నాం అంతేనా కాదు ఆలోచించి చూడండి ప్రత్యక్షైతన్యరూపోహం శాంతోహం ప్రకృతే పరం శాశ్వతనందరూహం అహమేవాహమ భూమానంద స్వరూపం దగ్గర నుంచి ఎన్ని ఆనందాలు చెప్పారండి పరమానందం అఖండానందం అద్వైతానందం శాశ్వతానందం అందులో సరే ज्वालाकुम भाति विश्वयत महत सततगुम शिलास्तुम बोशसन्नम ते सुषिगु तस्म सर्व प्रतिम ते महानग्निर्विश्वार्चिम मुखा सौग्रभुग्विभंतिष्ठ ना रमजर कवि తిరియూర్ధమధ్యాయి రశ్మి సంతత ఎక్కడ చెప్తున్నాడు మహాన్ అగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ అదేగా ఎప్పుడు నేను ఇక్కడ చెప్పాడు అంటే అర్థం ఏమిటి భూమా అన్న స్థాయిలో ఎవరైతే నిలకడ చెందారో అక్కడ ఉన్నటువంటి అష్టదళ పద్మ ఆ అష్టదళ పద్మ మధ్యంలో ఉన్నటువంటి కర్ణిక ఆ కర్ణిక మధ్యలో ఉన్నటువంటి బిందువు బిందు మధ్య ఉన్న పరమాత్మ ఇది పరమాత్మకి స్థానం ఇప్పుడు పరమాత్మ నీలో ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా తెలీదు ఇప్పుడు మన సమస్య ఏంటి తెలీదు నీలో ప్రాణం కదలాలి అంటే నీలో ప్రాణం అనేది కదలాలి అంటే మాతృగర్భస్థానంలో మొట్టమొదట ఏర్పడేది ఈ అష్టదళ పద్మ ఆ అష్టదళ పద్మంలో ఏర్పడినటువంటి కర్ణిక కర్ణికాంతర్గత మందు బిందువు బిందు మధ్య ఏర్పడిన పరమాత్మ ఇది మొట్టమొదటి ఏర్పడింది దీనికే జైగోడ్ అని పేరు అయితే ఇప్పుడు మనమేం చేసాం గొడవ దాని శాంతం భౌతిక అనేది తెచ్చాం తెచ్చం చేసాము శుక్ల శోణిత సంయోగం చేత ఏర్పడిన స్థూల సంయుక్త బీజాణు ఏదైతే ఉందో దానిని మాత్రమే గుర్తించాం దాన్ని గుర్తిస్తే ఏం ప్రయోజనం అది ఈ అష్టదళ పద్మంగా రూపుదాల్చేంత వరకు అది జీవాన్ని పోసుకునే అవకాశం లేదు అందువల్ల ఎబార్సన్ అవ్వడానికి ఎంతకాలం టైం ఉందన్నాం ఒక టైం తర్వాత అవకాశం లేదు ఎప్పటి వరకు ఉంది ఆరవ నెల వరకు ఛాన్స్ ఉంది ఇంకా నీకు ఆరవ నెల దాటితే ఛాన్స్ లేదు ఎందుకని బిందు అందందు కంపించు చూడును బిందువు యొక్క లక్షణం ఏంటండి బిందు అందందు కంపించు చూడును ఆ కంపనం మూలాధారం దాకా వచ్చేస్తుంది ఆరో నెలకు వచ్చేటప్పటికీ ఈ భూమాస్థానం నుంచి మూలాధారం వరకు కంపించడం మొదలు పెడుతుంది ఇంకా అన్నీ ఏర్పడిపోతాయి ఇబ్బంది లేదు ఇక ఈ కంపనంలో ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి అదిగా జీవించే అవకాశం లేదు కాబట్టి ముఖ్య ప్రాణం అనేదైతే చెప్పబడుతుందో మహాప్రాణం అనేదైతే చెప్పబడుతుందో మహాప్రాణం ఎక్కడుంది ఇప్పుడు బ్రహ్మాండంలో ఉంది ముఖ్య ప్రాణం ఎక్కడుంది ఈ పిండాల్లో ఈ ముఖ్య ప్రాణాన్ని ఆధారం చేసుకుని ఆ మహాప్రాణాన్ని తెలుసుకోమంటున్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు ప్రత్యక్షైతన్యూ కోహం శాంతోహం ప్రకృతే పరం శాశ్వతానందరు గోహం హమేవాహమే ఇప్పుడు వీడేమయ్యాడు క్షరపురుషుడు అక్షరపురుషుడు పురుషోత్తముడు విశ్వమయుడైనటువంటి పురుషోత్తమ స్థితికి నిన్ను లేవనెత్తాడు లేవనెత్తే ఏమంటున్నాడు ఇప్పుడు శాశ్వతుడు అక్షరుడు దగ్గర శాశ్వతుడు అన్లా జాగ్రత్తగా పట్టుకోవడం నేర్చుకోవాలి అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున సిదానందూ అహమేవాహమ నిత్యశుద్ధవిముక్హం నిరాహమ ూమానందరుగోం అహమేవాహమూయ నిత్యోహం నిరవ్యోహం నిరాహమక్షర పరమానందరు అహమేవామోయ శుద్ధ చైతన్యం ఆత్మోహమ అఖండానందూ అయ స్వ్రకాశోహం చిన్మయోహం పరోస్ అహం అద్వైతనందో అహమేవాహమయం ప్రత్యైతన్యోహం శాంతోహం ప్రకృతే పరం శాశ్వనందూహం అహమేవాహ ఇక్కడ వరకు ఒక స్థాయి పూర్తి అయిపోయిందండి ఇహి ఇక్కడ నిలకడ వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు ఇక్కడే ఉన్నాడు తతిత పరాత్మాహం మధ్యాతిత పరశివీత పరంజోతి అహమేవాహమ వేదాంతంలో విచారణ దృక్పథం జ్ఞానమాగం తత్వం వరకే మాట్లాడుతుంది తత్వాతీతాన్ని ప్రతిపాదించాడు మామూలుగా తత్వం అసి మహావాక్యంలో తత్తువం వరకే మనం మాట్లాడుతున్నాం అసి పదం వరకే మాట్లాడుతున్నాం తత్వాతీతాన్ని ప్రతిపాదించటల్లా ఎక్కడైతే అతీతాన్ని ప్రతిపాదించామో అక్కడక్కడలా పరశబ్దాన్ని జోడించాడు చూడండి తత్వాతీత పరాత్మాహం మధ్యాతిత పరశివ మాయాత పరం జ్యోతి అహమేవాహమ ఆత్మా పరాత్మ పరమాత్మ ఆత్మా పరాత్మ పరమాత్మ కబడ్డీ నీ జీవిత లక్ష్యం ఏమిటయ్యా అని భారతదేశంలో ఎవరినైనా అడిగితే ఏం చెప్తారని ఆ పరమాత్మను తెలుసుకోవడమేనండి అంటాడు ఇప్పుడు చిన్న విషయమా పెద్ద విషయమా పెద్దదని చెప్పేవాడిలో అది పెద్దదేదో అదే పెద్దదే ఇంతకంటే పెద్దది లేదు కానీ మానవుడి యొక్క లక్ష్యం మాత్రమేమిటి ఆ పరమాత్మ స్థితిని చేరుకోవడం చేరుకోవాలంటే దేన్ని దాటాలిప్పుడు తత్వాతీత పరాత్మాహం మధ్యాతీత పరశివ సర్వకాల సర్వావస్థల ఎందున శివస్వరూపమై శివజ్ఞానమే తానై సృష్టి జ్ఞానమే తానై ప్రకృతికి పరుడై ఉన్నటువంటి వాడెవడో వాడు అతీతాన్ని లక్షించగలడట స్వయంగా శివస్వరూపుడై ఎవరైతే ఉన్నారో వాడు మాత్రమే ఆ అతీతాన్ని చేరుకోగలడు ప్రకృతి యొక్క ప్రభావం ఏ రూపంలో ఏ క్షణంలో ఏ ఎక్కడ ఉన్నా సరే అతడు అతీతాన్ని లక్షించలేడు తత్వాతీత పరాత్మా మధ్యాతీత అహమేవా అహమే ఏమండి ఇలా ఎందుకు అయ్యాడండి అన్నా ఎవరినైనా అంతా మాయ అండి అన్నాడు ఇప్పుడు నీకేదో ఆ మాయ గురించి అంతా బాగా తెలిసిపోయినట్టు అన్నం ఏంటండి ఈ ప్రపంచంలో అందరికీ ఓ పెద్ద ఎస్కేప్ రూట్ ఉందండి నీకే కాదు సృష్టి మొత్తానికి ఎస్కేప్ రూటే అది దాంట్లో సృష్టి మొత్తం వెళ్ళిపోతుంది అది మాయా అన్న శబ్దం యా మాస మాయా ఏది లేదో అదే మాయ ఏది ఉన్నదో కాదు ఏది లేదో అదే మాయా మరి ఇప్పుడు ఆయన ఏమాట మాయాతీతుడట ఆయన ఎటువంటి వాడు మాయాతీతుడు పరంజ్యోతి ఇందాక కూడా పరంజ్యోతి గురించి విషయం చెప్పే ఏమిటది దీపంజ్యోతి పరంజ్యోతి దీపం సర్వతమోపహం దీపే నేర్వం సంధ్యా దీపం నమోస్ మిమ్మల్ని కూడా సంధ్యోపాసనప్పుడు మిగిలిన పూజలు ఏం చేయమాకండి కనీస దీపారాధన చేసుకోమని చెప్పాం ఎందుకని ఈ చిన్న పని ఆ పెద్ద లక్ష్యాన్ని స్ఫురింపజేయాలి ఎంతైన విషయం ఏమిటంటే పురుషోత్తముడి గురించి సరైన వర్ణన ఎక్కడా లేదండి ఈవెన్ పురుషోత్తమ ప్రాప్తి కూడా ఊర్ధ్వ మూలమధ శాఖం చందాంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద సవేద విత్ అని ఎత్తుకున్నాడు కదా అదే రూపాన్ని ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన దానిని యథాతథ దర్శనంగా ఈ శ్లోకంలో అందిస్తున్నాడు చూడండి తత్వాతీత పరాత్మాహం తత్ మ్ము త్వం అనేవాడెవడు క్షరుడు త్వం స్వరూపుడెవరు క్షరుడు తత్స్వరూపుడు ఎవరు అక్షరుడు తత్వాతీతుడు ఎవరు పురుషోత్తముడు అంతేందండి అటువంటి తత్వాతీతుడు పరాత్మ పరమాత్మ మధ్యాతీత పరశివ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూస్తే సగుణ సాకారమైనటువంటి సృష్టి అంతా శివమే అయితే సగుణ సాకార సృష్టి అంతా శివమే అయితే ఈయన మధ్యాతీత పరశివ పరశివం ఆయన కాబట్టి ఈశ్వర పంచీకరణలో మనకి మొదట స్థానం ఎవరికి చెప్పాం పరశివం పరశివము కళ కాలము చిత్తు తమస్సు అన్న వాటితో ఈశ్వరీయం కూడుకునున్నది అని ఈశ్వర పంచీకరణ చెప్తాను కాబట్టి బ్రహ్మాండ పంచీకరణ నుంచి ఈశ్వర పంచీకరణకు ఎవరైతే ఎదిగారు వాళ్ళు మాత్రమే ఈ పురుషోత్తమ స్థితిని తెలుసుకోగలుగుతున్నారు పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతున్నారు మాయాతీత పరంజ్యోతి అహమేవాహమవయ ఈ పురుషోత్తమ స్థితిని ఎవరైతే పొందారో ఇప్పుడు అతని మీద మాయ యొక్క ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా ఎందుకని ఉన్నది ఉన్నట్లుగా ఉన్నవాడెవడో వాడు ఉన్నది ఉన్నట్లుండిపోయేను విన్నకన్నది ఏడ ఏమి లేకపోయాను అర్థమైందా మాటలు తేలిగ్గా ఉన్నాయలేదా అది కానీ ఉన్నది ఉన్నట్లుండిపోయానంటే దేని సూచిస్తుంది ఇప్పుడు అది పరమాత్మ పురుషోత్తముడు విన్న కన్నది ఏడ ఏమియు లేకపోయానంటే ఇంద్రియాల స్థాయిలో చెప్తున్నాడా అరహరా వినడం అంటే శబ్దం కనడం అంటే దర్శనం అర్థమైందా దృక్కు లేదు దృశ్యము లేదు శబ్దము లేదు నిశ్శబ్దము లేదు అన్న పై మాటలు చెప్తున్నాడు తెలుగులో తేట తెలుగులో చెప్పేటప్పటికేమైపోయింది కిందకు దిగిపోయింది వెన్న కన్నది ఏడా లేకపోయానంటే కింద అనుకుంటున్నారు ఇక్కడ కాదు అది ఆ పైన శూన్యానికి కావాల కాదు శూన్యానికి కావాల కాబట్టి ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తిని సూచించేటటువంటి శ్లోకం అండి తత్వాతీత పరాత్మాహం మధ్యాతీత పరశివ మాయాత బ్రహ్మజ్ఞానావళిమాలను వినటం జరిగింది లక్ష సార్లు విన్నాను లక్ష కౌంట్లెస్ రాత్రిం పగళ్ళు విన్నాను ఆపకుండా విన్నాను ఎంతగా విన్నానయ్యా అంటే రక్తంలో జీర్ణమైపోయింది అయితే వీటన్నింటి మీద పట్టుకున్న శ్లోకం ఏంటంటే ఈ శ్లోకం పట్టుకుంది ఎనిమిదవ శ్లోకం పట్టుకుంది మొదటి ఏడు శ్లోకాలు పట్టుకోవాలా ఎనిమిదో శ్లోకం దగ్గరకు వచ్చి పట్టుకుంది పట్టుకుంటే శ్వాసతో సమంగా ఈ ఎనిమిదో శ్లోకాన్ని సంవత్సరకాలం జపం చేయడం జరిగింది దాని విలువ అది ఈ ఎనిమిదో శ్లోకం విలువ ఏమిటంటే శ్వాసతో సమంగా సంవత్సరకాలం జపం చేస్తే అప్పుడు దర్శనమైంది అప్పుడు కానీ ఆ దర్శన సిద్ధి కలగలేదు ఆ దర్శన సిద్ధి కలిగితేగా నేను అవతలకు వెళ్ళలేకపోయాను తొమ్మిదో శ్లోకానికి నాారూపహికారోహమచ్యుత సుఖస్వహం అహమేవాహమవయ అసంగోహం అసంగోహం అసంగోహం అసంగోహంపున సచిదానందూ అహమేవాహమవయ నిత్యశుద్ధవిముక్హం నిరాహమవయ భూమానందూ అహమేవాహమయ నిత్యో నిరాహమక్షరపరమానందో అహమేవాహమోయ శుద్ధ చైతన్యోహం ఆత్మాోహమే చఖంహం అహమేవాహమయ స్వ్రకాశం చిన్మయోహం పరోస్ అహం అద్వైనూోం అహమేవాహమవ్యయ ప్రతైత్య రూహం శాంతో ప్రకృతే పరహం శాశ్వతనందూ అహమేవామయ తప్పీత పరాత్మాహం మధ్యాతి పరశివతితరే అహమేవా వ్యం చేు సఖస్వం అహమేవాహమ నాన ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులకి రూపం ఉందా లేదా ఇలాంటి బ్రహ్మాండాలు అనంత విశ్వంలో ఉన్నాయి అనేక కోటి బ్రహ్మాండ జనని అవునా కదా అక్కడ కూడా ఏమి ఉండొచ్చు ఇలాంటివే రూపములు ఉండొచ్చు ఉండొచ్చా ఉండకూడదా ఉండవచ్చు అనంత విశ్వంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఆ బ్రహ్మాండాలకన్నిటికీ రూపం ఉందా లేదా కేవలం ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులకే రూపం ఉందా బ్రహ్మాండానికి కూడా రూపముందా బ్రహ్మాండానికి కూడా రూపముంది మండలత్రయాలతో కూడినటువంటి రూపం సూర్య చంద్ర అగ్ని మండలములనే మండలత్రయములతో కూడినటువంటి రూపముంది అటువంటి బ్రహ్మాండ రూపములు నానా రూప పురుషోత్తముడు ఎక్కడ ఉన్నాడు అటువంటి అనేక కోటి బ్రహ్మాండములు ఎన్నైతే ఉన్నాయో అవన్నింటినీ రూపములుగా భావించాడు ఇప్పుడు ఇప్పుడు నామరూపాలను అతిక్రమించడం అంటే ఎక్కడ అతిక్రమించాలి అనేక కోటి బ్రహ్మాండములను రూపములుగా భావించాడు ఆయన ఎవరు నిరాకారుడు నిర్గుణుడు ఆయనకు రూపనామాలు లేవు కాబట్టి నామరూపాలు లేవంటే అక్కడ దాకా ఆలోచించాలి అక్కడ దాకా వ్యాపించాలి కారోహమచ్యుత అచ్యుతుడు అంటే చూతి లేనివాడు చ్యుతి అంటే ఓ మెట్టు దిగటం ఓ మెట్టు దిగడానికి ఏమని పేరు చ్యుతి అర్థమైందండి జ్ఞాత ఓ మెట్టు దిగాడు ఏమయ్యాడు మనసు అయ్యాడు అవగానే ఏమయ్యాడు అయిపోయింది కూటస్థుడు ఓ దిగాడు ఏమైంది ఆకాశ పంచకంలో ఏముంది బ్రహ్మాండ పంచకంలో కూటస్థుడి తర్వాత ఏముంది పైన ఆకాశ పంచకంలో ఆకాశంలో ఆకాశం ఎవరండి కూటస్థుడు బ్రహ్మాండ పంచకంలో బ్రహ్మాండ పంచీకరణలో కూటస్థుడు కూటస్థుడు పక్కన ఎవరున్నారు చంద్రుడు అర్థమైనా ఓ మెట్టు చంద్రుడు అయ్యాడు అవగానే ఏమైంది అన్నీ ఇది చ్యూతి అచ్యుతుడు అంటే అర్థమేంటి యహదేగడు పైన ఏమున్నాయి బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహత్ ఆ మూడు ఉన్నాయి వన్ టూ త్రీ పంచీకరణ పట్టం మీద మూల మీద ఏం వేసి ఉంటాయి వన్ టూ త్రీ ఉంటుందండి ఆ కింద వన్ టూ త్రీ ఉంటుంది బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహత్ తర్వాత కూటస్థుడు వచ్చాడు మహద్ అహంకారంగా ఇప్పుడు ఏం అచ్యుతి అయ్యాడా అవ్వలేదా ఆ కూటస్థుడిగా వచ్చేటప్పటికే ఓ దిగేశాడు ఇప్పుడు ఏం చేయాలడా పైకెక్కించాలి ఇప్పుడు మహత్ అవ్యక్తం బ్రహ్మం అతను అచ్యుతుడు ఎవరైతే కూటస్థస్థితికి దిగి రాకుండా ఉన్నాడు అతను ఎవరు అచ్యుతుడు నానారూపవ్యతీతోహం చ్యుత సుఖరూపస్వరూపేవాహమవుయ సుఖం అంటే ఏమిటో చెప్తున్నాడు ఇప్పుడు సుఖరూపస్వరూపోహం ఎక్కడుంటానట బ్రహ్మము దగ్గర ఉండి అవ్యక్తంలోకి చ్యుతి లేకుండా ఉన్నవాడెవడో వాడు సుఖరూపస్వరూపుడట ఇప్పుడు మనం సుఖాన్ని ఎక్కడ నిర్ణయించామండి మనం సుఖం ఎక్కడ నిర్ణయించాం ఇప్పుడు మనం చెప్పే సుఖం ఇప్పుడు ఈయన చెప్తున్న సుఖానికి ఎంత దూరం ఉంది రైస్ నీళ్ళు సుఖమేనా కాదా చల్లటి నీళ్ళు సుఖమేనా కాదా అక్కడ ఉంది మన సుఖం మన సుఖం ఎక్కడుంది ఇప్పుడు అక్కడ ఉంది గాలి ఆడటం ఆగిపోయిందండి గాలి ఆడితే సుఖమేనా కదా అక్కడుంది మన సుఖం ఇప్పుడు ఏం చెప్పే సుఖం ఎక్కడుంది బ్రహ్మము నుంచి అవ్యక్తమునకు చ్యుతి కలగకుండా గనక ఉన్నట్లయితే నాకు సుఖంగా ఉంది అన్నాడు నేను అవ్యక్తంలోకి దిగి రాలేదు అవ్యక్తంలోకి దిగి రాకపోతే బ్రహ్మాండం ఉందా లేదు బ్రహ్మాండమే లేకపోతే పిండాండం ఉందే అసలు లేదు అర్థమైందండి కాబట్టి ఆ పరబ్రహ్మం అనే నిర్ణయంలో పిండాండ బ్రహ్మాండాలు లేవు పరబ్రహ్మముగా ఉండుట మాత్రమే సుఖస్వరూపము పిండ బ్రహ్మాండములు ఏర్పడుట అసుఖం ఏమిటండి అది అసుఖం దుఃఖమైన శబ్దం అసలు వేదాంతంలో లేనేలేదు అర్థమైందండి చాలామంది దుఃఖాన్ని పోగొట్టుకోవాలి దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ఉండరు దుఃఖం ఎక్కడ ఉంది అసలు అయితే సుఖం లేకపోతే అసుఖం అంతే కాబట్టి దుఃఖం అన్నదానికి రూపమే లేదు అసంగోహం అసంగోహం సంగోహం పునఃపున సిదానందూహం అహమేవాహమవయ నిత్యశుద్ధవిముక్హం నిరాహమవయ భూమానందోం అహమేవాహమయ నిత్యోహం నిరవద్యోహం నిరాకారక్షర పరమానందూ అహమేవామ శుద్ధ చైతన్యంత్మో అఖంహం అహమే వాహమ స్వ్రకాశం చిన్మయోహం పరోస్ అహం అద్వైతనందూ అహమేవాహమ ప్రత్యైతన్యోహం శాంతోహం ప్రరం శాశ్వనంద రూహం అహమేవాహమోయ తత్హం మధ్యాతిత పరశివ మాదితపరతి అహమేవాహమ నావ్యోహం చదాకారోహమచ్యుత సుఖస్వం అహమేవామయ మాయాతకార్యదేహాది మమనాస్ప్రకాశకరువోహం అహమేవామ మా తత్కార్యదేహాది మమకాశకరు వోహం అహమేవాహమ దేహాది అంటే ఎన్ని దేహాలు ఉన్నాయండి మనకి ఎన్ని ఉన్నాయండి ఒకట రెండ మూడా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిది తనువులు ఉన్నాయండి జీవతనువులు నాలుగు ఈశ్వరతనువులు నాలుగు విశ్వతైజస ప్రాంగ ప్రత్యేగాత్మలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు ఈ ఎనిమిది దేహములు ఈ ఎనిమిది దేహములు ఎవరి కార్యములట ఇప్పుడు మాయా తత్కార్య దేహాద్ మమనా మామ అంటే మామ అంటే మీ ఇంట్లో పూజలు చేసినప్పుడల్లా వచ్చిన పురోహితుడు ఏం చెప్తాడు మామ అనుకోండి అయినా వేదాంతంలో ఏం చెప్పాం మామా కర్మ మార్గంలో చెప్పాం మామా అనుకోమన్నాం జ్ఞాన మార్గంలో చెప్పాం నా మామా అర్థమైందా ఇక్కడ కూడా మామా అనుకుంటే ఏమవుతావు అక్కడ కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాడు అనుకోగానే ఎక్కడికి వచ్చేసాడండి ఎక్కడో ఈశ్వర పంచీకరణకి ఆధారభూతంగా ఉన్నటువంటి పరశివం మామా అనుకోగానే ఎక్కడికి వచ్చేసింది జ్ఞాతగా వచ్చేసి అనవైనా ఎంతసేపట్లో జరిగింది అన్నాం రేపోబాటులో జరిగి పరశివంగా ఉన్నటువంటి వాడు మామ సంకల్పానికి లూనయ్యాడు అవగానే ఏమైపోయింది జ్ఞాతగా వచ్చేసి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు మాయా తార్యేహాని మమనాస్వదా స్వప్రకాశైక రూపోహం అహమేవాహమవయ ఏమంటే మా అమ్మాయి పెళ్ళి చేయడం నా పనేనా కాదా ఇంతకీ మాయా తార్యదేహాని మమనాస్వదా స్వప్రకాశం అహమేవాహమ ఏమండి సూక్ష్మంలో వాళ్ళు కనపడ్డారు వీళ్ళు కనపడ్డారు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు ఏం చేయమంటారు మాయా తత్కార్య స్వ ప్రకాశైక రూపోహం అహమేవాహమవయ గాఢ నిద్రావస్థలో సాక్షిగా ఉన్నానండి అంతటా అతీతంగా ఉన్నానండి నన్నేమీ అంటటం లేదండి నేనేమి అంటకుండా ఉంటున్నానండి మాయా తార్య దేహాది మమనాస్వదా స్వప్రకాశం అహమేవాహమ ఎవరిని చూసినా నన్ను చూసినట్టుగానే ఉందండి అందరినీ నాలోనే చూస్తున్నానండి నేను అందరిలో కనబడుతున్నానండి ్య దేహా మమనాస్వదా స్వప్రకాశం అహమేవాహమ ఈ కనబడే ప్రకృతి అంతా నేనే వ్యాపకమై ఉన్నానండి ఇచ్చాక్రియా జ్ఞాన ఆది పరాశక్తులు పంచశక్తులు నా వశమై ఉన్నాయండి సంకల్ప మాత్రం చేత ఈ సృష్టిలో ఏదైనా చేయగలనండి మాయా తత్కార్యదేహాది మమనాస్వదా స్వప్రకాశోహం అహమేవాహమయ సృష్టికి ప్రతి సృష్టి చేయగలనండి బ్రహ్మాండానికి బ్రహ్మాండాన్ని సృష్టి చేయగలనండి సూర్యుడికి సూర్యుడిని ప్రతిక్షేపించగలనండి మాయా తత్కార్యదేహాది మమనాస్వ సర్వదా స్వప్రకాశం అహమేవాహమోయ సంకల్పించి కాలచక్రాన్ని ఆపగలనండి సంకల్పించి సూర్యగమనాన్ని ఆపగలనండి సంకల్పించి విశ్వాండాన్ని కదిలింపజేయగలుగుతానండి మాయా తత్కార్యదేహాన్ని మమనాస్వదా స్వప్రకాశం అహమేవాహమ ఎన్నో లక్షల సంవత్సరాలు తపస్సు చేసి చిరంజీవత్వాన్ని పొందానండి మాయా తత్కార్యదేహాన్ని మమనాస్తివ సర్వదా స్వప్రకాశం అహమేవాహమ ఇలా ఎన్ని చెప్పినా ఇవన్నీ మాయా తార్యదేహాది మమనాస్తివర్వదా స్వప్రకాశైకరూహం అహమేవాహమౌయ వీడు బ్రహ్మజ్ఞాని వీడు బ్రహ్మనిష్ఠుడు వీడికన్నీ ఎలా కనబడ్డాయి ఇమ్ముడు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు ఆయన తెలీదా మాయా తార్య దేహాది మమనాస్వదా స్వప్రకాశైకరు గోహం అహమేవాహమ అయోధ్య ప్రజలందరూ ఏడిచారు రాముడు వనవాసానికి పోతుంటాయి వశిష్ఠుడు మాయా తార్య దేహాది మమనా సేవ సర్వదా దానికోసమే పుట్టేవా బాబు పో కాబట్టి బ్రహ్మజ్ఞాని ఆ స్థాయిలో ఉంటాయి అర్థమైందండి అంతేగాని మా ఇంట్లో గులాబీ చెట్టు పువ్వు పువ్వులేదన్న కూడా మనకి దుఃఖమే మామిడి చెట్టు కాయగా దుఃఖం ఏమిటోనండి ఐదేళ్ల నుంచి మామిడి చెట్టు పెంచున్నా అండి ఇది మాత్రం కాయలుగా అయ్యే మాయా తత్కార్య దేహాది మమనాస్తివ సర్వదా స్వప్రకాశోహం అహమేవాహమవ నన్ను ఉద్ధరిస్తానని వీటిని పెంచానండి వీడియో ఎట తయారయ్యాడండి మాయా తార్య దేహాది మమనాస్తివ సర్వదా స్వప్రకాశైకరు గోహం అహమే వాహమయ వందేళ్ళు నాతోనే ఉంటాను అనుకున్నాడు వీడు వీడు మధ్యలోనే పోతాను అనుకున్నాడు మాయా తత్కార్య స్వ ప్రకాశైక రూభోహం అహమేవాహమ చూడండి మన ఎరుక మన జ్ఞానం మన తెలివి దేని మధ్య పనిచేస్తుంది బ్రహ్మజ్ఞానం అనేటటువంటి అఖండైక జ్ఞానం అది ఎక్కడ ఉంది ఇప్పుడు దాన్ని మనం ఏ స్థాయికి దించేశాము బ్రహ్మజ్ఞానం వస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అలాగే చెప్పేటప్పుడు ఇక్కడ మాయా తత్కార్య దేహాని మనాస్తివ సర్వదా స్వప్రకాశం అహమేవాహమ మా మనవుడు నా మాట వింటలేదండి ఎన్నిసార్లు చెప్పినా కూడా అది కూడా నాకే చెప్తారు మాయాత్కార్యదేహాది మమకాశకరు గోహం అహమేవాహమయ్యయ అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున సచ్చిదనందూహం అహమేవాహమవయ నిత్యశుద్ధవిముక్హం నిరాహమయ భూమానందూ అహమేవాహమహం నిత్యోహం నిరవ్యోహం నిరాహమక్షర పరమానందరు అహమేవాహమోయ శుద్ధైతం ఆత్మోహమే చఖంహం అహమేవాహమయం సకాశూహం చిన్మయోహం కరోస్మ్యహం అద్వైనందూహం అహమేవాహమవ్యయ ప్రత్యైతన్యూహం శాంతో ప్రకృతే పరం శాశ్వతనందూ అహమేవామయ తిపరాత్మాహం మధ్యాతి పరశివతితర జ్యోతి అహమేవాహమయ ీతోహం చిదకారోహమచ్యుక సుఖ రవం అహమేవాహమ మాయా త్యేహాది మమనాస్వదా స్వ్రకాశీకరు గోహం అహమేవాహమత్రయతితోహం బ్రహ్మాదీనాక్ష్యహం అనంతనందరూపోహం అహమేవాహమవహ గు గుణత్రయాలు ఎక్కడ చెప్పుకున్నాం అండి మనం ఎక్కడ గుణత్రయాలు అని పురుషోత్తముడికి అక్షరుడికి మధ్యలో ఉన్నాయి అవి దాన్ని ఎక్కడ పెట్టాం ఇప్పుడు మా ఆయన నా మాట పెట్టాం అర్థం ఉంది ఏమన్నా అంతా వ్యాపకమై ఉన్నది అది కాబట్టి గుణత్రయ వ్యతీతోహం ఇవి బ్రహ్మస్వరూపుడివి ఆ బ్రహ్మనిష్ట కలిగిన నాడు ఇవేవి నీ మీద పనిచేయవు కాబట్టి నిరంతరాయంగాను ఆ సామర్థ్యాన్ని పొందడానికి ప్రయత్నించాలా దీని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించాలా వామనుడికి త్రివిక్రముడుగా వ్యాపించగలిగే లక్షణం చేత బలిని కిందకు తొక్కేశాడు అంతేనండి బలిని కిందకు తొక్కడం వల్ల ఆయన వ్యాపించాడా నువ్వు కూడా ఏం చేయాలి ఇప్పుడు త్రివిక్రముని వల్ల వ్యాపించు క్షరపురుషుడి దగ్గర నుంచి పురుషోత్తముడి వరకు వ్యాపించు వ్యాపిస్తే ఏమైంది బ్రహ్మనిషుడు అయ్యావు అప్పుడు గుణత్రయాలు గుణత్ర్రహ్మాదీనాహం అందరూ పోహం అహమేవాహమవ్యయహ ఎవరైతే త్రిమూర్తులకు త్రిశక్తులకు పంచశక్తులకు పంచబ్రహ్మలకు సాక్షి ఉన్నాడు అతన్ని ప్రతిపాదిస్తున్నాడు ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని ప్రతిపాదిస్తున్నాడు అక్కడ ఏమున్నాడు ఇప్పుడు అనంతుడు అనంతం అంటే అంతము లేనిది ఆద్యంతములు లేనిదేదో అది అనంతం అంటే అనంతనందరూకోహం అహమేవాహమవయ ఎంతగా వ్యాపించాడండి ఇప్పుడు ఎల్లలు లేవు అర్థమైందండి నో ఎడ్జ్ ఇది ఇక్కడికి అయిపోయిందని చెప్పడానికి లేదు అంతగా వ్యాపకం చెంది మనం ఏం చేస్తున్నామండి ఇప్పుడు ఓ ఇంత సైజు బొమ్మ తేవడం ఈ బొమ్మ అక్కడ పెడడం ఇదే పరమాత్మ అది కనపడకపోతే బీబీ పెరుగుతుంది ఈ దశ నుంచి మనం మారాలా వద్దాం జనన మరణాల మధ్యలో జరిగే అంశాల గురించి ఎప్పుడు చింతించమాకండి అవన్నీ ఏవో జరుగుతూ ఉంటాయి మాయా తత్కార్యములు అవన్నీ అర్థమైందా నీ లక్ష్యం అది కాదు నీ జన్మ ఉద్దేశ్యం అది కాదు మానవ జన్మ యొక్క లక్ష్యం ఈ స్థితిని అందుకోవడం అనంతనందరూ గోహం మిగిలినది तुयस्यात फाइव सच्चिदनंदोहे वह मौशुद्ध विमुक्राय ూమానందరువాహమ నిత్యం నిరవ్యోహం నిరాహమక్షర పరమానందయ శుద్ధైతన్యోహం ఆత్మ రామోహమే అఖండనందూ అహమేవాహమవియ స్వ్రకాశం చిన్మయోహం వరోస్ అహం అద్వైతనందూ అహమేవాహమ ప్రత్యైతన్యోహం శాంతో ప్రకృతే పరం శాశ్వనందూమేవాహమ తత్మాహం మధ్యాతితరివ మాయాతరీ అహమేవాహమ నానారోతితోహం చిదాకారోహమచ్యుత సుఖస్వం అహమేవాహమవయ మాయాతకార్యదేహాని మమనాస్వ సకాశైకరువోం అహమేవాహమవయత్రహం బ్రహ్మాదీనా సమ్యహం ఆనందనందూ అహమేవాహమ अतरियामीस्वो कूट सर्वगोस्म्य हहमारत्म स्वोहम अहमेवाहम अतरियामी यदि विषय अंतरियादी అనేక బ్రహ్మాండములను తిప్పుతున్న అంతర్యామి బ్రహ్మాండం తిరుగుతుందో తిరగడం లేదా తిరిగిపోతుంది ఒక పెండాండమే కాదు బ్రహ్మాండం కూడా తిరిగిపోతుంది అనంత విశ్వం కూడా తిరిగిపోతుంది ఇప్పుడు అనంత విశ్వాన్ని తిప్పుతున్న వాడెవడు అందులో బ్రహ్మాండాలు గిరగరా తిరిగిపోతుంది ఎవరి వలన మరి ఇప్పుడు ఆ అంతర్యామిని మనం ఎక్కడ భావిస్తున్నాం నీ మనోపరిధిలో కూడా అంతర్యామి నీ మనస్సాక్షి అవునా బుద్ధి సాక్షి నీలో ఉన్నటువంటి చైతన్యం ప్రత్యేగాత్మ అది కూడా అంతర్యామే ఎందుకని అనంత బ్రహ్మాండాలను తిప్పగలిగేటటువంటి అంతర్యామి తత్వం నీ మనోబుద్ధులను తిప్పలేదా ఆలోచించి చూడండి ఇప్పుడు మనం అంతర్యామిని దృ దృష్టి పెట్టామా మనోబుద్ధుల మీద దృష్టి పెట్టామా అంతర్యామి మీద ఎప్పుడైతే దృష్టి పెట్టామో అప్పుడు ఈ మనోబుద్ధులు ఉన్నాయా లేవు కదా నిమిత్తం మాత్రం కదా ఈ మైకి మనోబుద్ధులు కూడా అంతే అంతకుమించి ఏముంది దాంట్లో కానీ జీవితం అంతా మనసు మనం కావాలి కాస్తూ ఉంటే ఏమైపోయింది ఎదగటం కాబట్టి ఈ ఇంద్రియాలకు ఆవల ఉన్నటువంటి ఏ అంతర్యామి ఉన్నాడో ఈ అంతర్యామి అనంత విశ్వంలో బ్రహ్మాండాలను తిప్పుతున్నటువంటి అంతర్యామి అటువంటి అంతర్యామిని నీవు తెలుసుకుంటున్నావు నీవు అదై ఉన్నావు అది తత్వమశీరి లక్ష్యార్థం యొక్క కాబట్టి అటువంటి అంతర్యామి స్వరూపోహం కూటస్థ సర్వగోస్మ్యహం వాడు కూటస్థుడు అనేక కోటి బ్రహ్మాండాలను అవలీలగా తిప్పబడేస్తున్నటువంటి వాడెవడో వాడు కూటస్థుడు అర్థమైందా అట్టి కూటస్థ సర్వగోస్మ్యహం సర్వం అంటే అర్థం ఏంటప్పుడు ఆ బ్రహ్మము నుంచి ఇక్కడ దాకా ఆ బ్రహ్మము నుంచి ఇక్కడ దాకా ఈ మొత్తాన్ని కలిపి సర్వం పేరు అధిష్టాన ఆశ్రయములను రెండింటినీ కలిపి సర్వం పేరు ఈ సర్వము కూడా ఇందులో ఉందట కూటస్థంభం అందే ఉంది కూటస్థం అంటే అర్థమేమిటి కదలనిది ఈ సర్వము కదలడం లేదట అసలు కదలనైపోతే మార్పు ఎలా వస్తుంది పరిణామం ఎలా వస్తుంది పుట్టడం ఎలా వస్తుంది చనిపోవడం ఎలా వస్తుంది పరిణమించడం ఎలా వస్తుంది సుఖం ఎలా వచ్చింది దుఃఖం ఎలా వచ్చింది కోరికలు ఎలా వచ్చినాయి కదిలితేనే కదా కానీ నీ వాస్తవస్వరూపం ఏమని చెప్తున్నాడు కథల డట తా కథల డట పరమశివు అంతర్యామి స్వరూపం కోటస్థ సర్వోస్మ్యహం అటువంటి వాడు పరమాత్మ అనేక కోటి బ్రహ్మాండములంతటా అంతర్యామిగా వ్యాపకమై కదలక ఉన్నవాడు ఎల్లలు లేక ఉన్నవాడు అనంతుడై ఉన్నవాడు అఖండమై ఉన్నవాడు అట్టి పరమాత్మ నేను నేనెవడను నేను నేనే నేనెవడను నేను నేనే నిష్కళోహం నిష్క్రిహం సర్వాత్మ సనాతన అపరోక్షస్వోహం అహమేవాహమవ్యయ ఏ కళ చేతైతే జ్యోతిర్మండలమంతా ప్రకాశిస్తోందో ఆ కళయే లేనటువంటి వాడను నిష్కళోహం నిష్క్రియోహం సర్వాత్మచ సనాతన అపరోక్షస్వోహం అహమేవాహమవ్యయ ఈ నిష్కళగా ఉన్నటువంటి వాడికి ఏ క్రియలైనా ఆపాదిద్దామా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ అవేగా ఎక్కడ చూసినా ఏ క్రియలు ఉన్నాయి ఐదే ఉన్నాయి సృష్టి స్థితి లయ ఆవిర్భావ తిరోధానములు ఇంతకు మించి ఏమి లేవు లేదా అనుగ్రహ తిరోధానములు ఎలా చెప్పుకున్నా మరి ఇప్పుడు ఎటువంటి వాడట నిష్కళోహం నిష్క్రియోహం సర్వాత్మచ సనాతన ఏషర్మ సనాతన లేదంటే మీ ధర్మం ఎప్పటిదండి ఏషధర్మస్ సనాతన ఏ సనాతనుడై ఉన్నవాడున్నాడో ఆ పురుషోత్తముడిని నిరూపించే ధర్మం మా ధర్మం అండి కాబట్టి నేను ధర్మాన్ని ఆచరించాను ధర్మాన్ని ఆచరించానన్న వాళ్ళందరూ ఏ స్థితిని అందుకోవాలి ఇప్పుడు సనాతన ఎటువంటి సనాతనుడు నిష్కళోహం నిష్క్రియోహం సర్వాత్మ సనాతన ఇప్పుడు ఈ రకమైనటువంటి జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఏమండి రేపు బీరకాయ కూర ఉండదామంటారా దొండకాయ కూర ఉండదామంటారంటే నిష్కళోహం నిష్క్రియోహం సర్వాత్మచ సనాతన అపరోక్షస్వరూపం అహమేవాహమ అపరోక్ష స్వరూపుడు చూడండి ఇప్పటి వరకు అనేక రకాలైన స్వరూపాలను నిరూపించాడు ఇప్పుడే స్వరూపం అంటున్నాడు అపరోక్షం అంటే అనంత విశ్వము ప్రత్యక్షమా పరోక్షమా ఇప్పుడు అపరోక్షం ఉందంటే ఉంది లేదంటే లేదు అపరోక్షం అంటే అర్థం అది ప్రత్యక్షం అంటే ఏమిటి నీ చేతిలో ఉసిరిగాయి ఉందా లేదా ఉంది అది ప్రత్యక్షం అర్థమైనా నీ లోపల చైతన్యం పరోక్షం నిలోపల లోపల చైతన్యం పరోక్షం ఊహించాల్సిందే అనంత విశ్వం అపరోక్షం అనంత విశ్వానికి అవతల ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు దానవతల అంటున్నాడా లేదా పరమన్న శబ్దం వచ్చినప్పుడల్లా ఏం తెలుసుకోవాలి మనం దానవతల అక్కడికి అక్కడ వరకు ఏం చెప్పాడు దానవతల నిష్కలోహం నిష్క్రియోహం సర్వాత్ అపరోక్షస్వోహం అహమేవాహమవ్యయందీహం అచలో సనాతనం సర్వసాక్షిస్వం అహమేవాహమయ నీ గాఢ నిద్రావస్థలో ఉన్న సాక్షి కదులుతున్నాడా నీ గాఢ నిద్రావస్థలో కదలడం లేదు నీ మరణంలో ఉన్న సాక్షి కదలడం లేదు సృష్టి ఆది సాక్షి సృష్టి అంతమందున్న సాక్షి బ్రహ్మాండ సాక్షి విశ్వాండ సాక్షి సర్వసాక్షి చూడండి अवधलु इन अवधुना कूड़ा अचल सनातन द्वंद्वादीसाक्षी आचलो सनातन सर्वसाक्षिस्वोह अहमेवाहम నేనెవడను నేను నేనే ఎటువంటి వాడను సనాతనుడను అపరోక్షస్వరూపుడను నిష్కళుడను నిష్క్రియుడను సనాతనుడను ఇంకేమిటి ద్వంద్వములేవు ఎందుకని పురుషోత్తముడిలో క్షర అక్షరులనే ద్వంద్వం లేదు పిండ బ్రహ్మాండములు లేవు విశ్వమే లేదు కండ అఖండ ఎరుక లేవు అఖండ ఎరుక లేదు అఖండ ఎరుక కూడా లేదు మరి ఆయన ఎవరు అచలోయం సనాతన ప్రతిపాదించాడా లేదా ఇప్పుడు మరి అచలోయం అంటే భయలేగా చెప్పలేదా ఇప్పుడు అచలోయం సనా ద్విశూన్యముల మధ్యనున్నదంతా సర్వం ద్విశూన్యములు అందుకే మనం ఓంకారం ముందు సున్నా పెడుతున్నాం ద్విశూన్యముల మధ్య ఉన్నటువంటిదంతా సర్వం దానికి సాక్షి సాక్షి సాక్షి అంటే కింద నుంచి చెప్పుకొచ్చినటువంటి సాపేక్ష సాక్షిని లెక్కేసుకోకూడదు ఇక్కడ అధిగమించిన వాడు రహితపరిచినటువంటి వాడు అతీతమైనటువంటి వాడు వాడు లేనివాడు నిరూపించడానికి వాడు లేనివాడు అటువంటి వాడెవడో వాడే అచలోతనః ఆ సంగోహం ఆ సంగోహం ఆ సంగోహం పునః పునః సచ్చిదనందూోం అహమేవాహమవయ నిత్యశుద్ధవిముక్హం నిరాహమయ భూమానందరు అహమేవాహమయ నిత్యోహం నిరవద్యోహం నిరాహమక్షర పరమానందూ అహమేవాహమయ శుద్ధైతం ఆత్మోహమ అఖంహం అహమేవాహమయ స్వ్రకాశోహం శాంతోహం ప్రకృతే పరం శాశ్వతనందూ అహమేవాహమవియత్యోహం శాంతోహం ప్రకృతే పరం శాశ్వతనందూ అహమేవామయ తిపరాత్మాహం మధ్యాతి పరశిివ్యా పరం జ్యోతి అహమేవా దోహం చిదాకారోహమచ్యుతూస్వం అహమేవాహమవయ మాయాత్యదేహాది మమనాస్వ స స్వ ప్రకాశైకూ అహమేవాహమయ్రయతిహం బ్రహ్మాదీనా చాక్ష్మ్యహం అనంతనందూ మయ అంతరస్వహం కూటస్థసోస్్యహం పరమాత్మస్వం అహమేవాహమయ నిష్కళోహం నిష్క్రియం సర్వాత్మ సనాతన అపరోక్షస్వోహం అహమేవాహమవ్యయంద్వాదిసాక్షిహం అచలోనా సర్వసాక్షీస్వం అహమేవాహమవ్యయహ ద్వంద్వాది సాక్షి రూపం అంటే ఇక్కడ మనం కింద చెప్పుకునే ద్వైతంలో ఉన్న ద్వంద్వాల సంగతి చెప్పటల్లా ద్విపుటి ద్విపుటికి సంబంధించినటువంటి ద్వంద్వాలు లేవు ప్రజ్ఞాన ఘనయేవాహం విజ్ఞాన ఘనయే అకర్తాహం అభోక్తం అహమేవాహమవయ ఇప్పటి వరకు ఘనమన్న శబ్దం వాడలే చూడండి అచలోయ సనాతన అన్నాగా వాడాడు ఘనమైన శబ్దం కాబట్టి ఎవరికైతే ఆ అచలస్థితి తెలిసిందో వాళ్ళు ఇప్పుడు ఎవరట ప్రజ్ఞానఘనయేవాహం విజ్ఞనయ అకర్తం అభోక్తం అహమేవాహమవ్యయ అతడకర్త ఎవడైతే ఎరుక లేనెరుకగా మారిపోయాడో అతడకర్త ఎక్కడా లేడువాడు ఇప్పుడు క్షర అక్షర పురుషోత్తములుగా లేడుప్పుడు వాడు ఆ కర్త వాడు లేడు ఆ భోక్త కర్తగా లేకపోతే దేనికి లేడు సమిష్టికి ఇప్పుడంతా మనం సమిష్టి మీద మాట్లాడుతున్నాం ఇక్కడ ఎవరు ఎష్టి శరీరాలు కానీ ఎస్టి శరీరానికి ఉన్నటువంటి సాక్షి కానీ ఎష్టి శరీర పరిణామం కానీ ఎస్టి యొక్క జనన మరణాలు కానీ ఇక్కడెక్కడ ప్రతిపాదితం కావడం లేదు అనంతకోటి బ్రహ్మాండములను శరీరముగా ధరించిన వాడెవడో విశ్వాన్ని శరీరంగా ధరించిన వాడెవడో అతను అంటున్నాడు ఏమని అకర్తాహం అభోక్తం అహమేవాహమభూయ మనమేమంటున్నామండి నేనే చేశాను ఎంత జ్ఞానం అండి విశ్వాన్ని శరీరంగా ధరించిన వాడేమో అకర్తాహం అభోక్తం అహమేవాహమవయ అంటుంటే మానవుడేమంటున్నాడు నేనే పుట్టాను నేనే పరిణమించాను నేనే చేశాను నేనే అయ్యాను నేనే అనుభవించాను నాకే రోగం వచ్చింది నాకే అదయింది నాకే ఇదయ్యింది కర్తృత్వం వల్ల ఏమొచ్చిన ఇప్పుడు ఇతగాదా అంతా వచ్చింది కాబట్టి అజ్ఞానమా జ్ఞానమా అజ్ఞా అవిద్య కాబట్టి విశ్వాన్ని శరీరంగా ధరించిన పురుషోత్తముడు చెప్తున్నాడు ఇప్పుడు తనను తాను పోగొట్టుకోనే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రజ్ఞానఘనయేవాహం విజ్ఞాన ఘనయేవ చ అకర్తాహం అహమేవాహమవ్యయహ అనంత విశ్వానికి ఆధారభూతమైనటువంటి ఏ ప్రజ్ఞాన ఘనమున్నదో అది లేనిది ఏ విజ్ఞాన ఘనమున్నదో అది లేనిది ఎందుకని అది నన్ను ఆధారం చేసుకునేగా ఉంది నేనెవరను అకర్తాహం అభోక్తం అహమేవాహమవ్యయ నేను నేనే నిరాస్వహం సర్వాధారోహమే చప్తకామస్వోహం అహమేవాహమవయ నిరాస్వోం సర్వాధారోహమేవచ ఆప్త కామస్వరూకోహం అహమేవాహమవయ మానవులందరికీ స్నేహితులు కావాలా అక్కర్లేదా కావాలా ఏ ఎందుకు ఏదో కష్టం నష్టాన్ని చెప్పుకోవడానికండి బాబు ఎంతేనా ఇప్పుడు ఎవరిని పెట్టుకోమంటున్నాడు స్నేహితుడుగా నిరాస్వరూపోహం సర్వాధారోహమేవ్త కామస్వరూపం అహమేవాహమయ సుధాముడు ఉద్ధవుడు ఎవరిని స్నేహితుడిగా పెట్టుకున్నారు పరమాత్మని ఎందుకని పెట్టుకున్నారు ఆ చిన్న వయసులోనే గుర్తించారు బాల్యస్నేహితులు ఎనిమిదేళ్ల వయసు లోపలే పరమాత్మని ఈ దృష్టితో గుర్తించారు నిరాకారస్వరూపం సర్వాధారోహమేవచ ఆప్తకామస్వరూపం అహమేవాహమవ్యయ అందుకని పరమాత్మ ఏం చెప్పాడు నీకు నాకు మధ్య ఉన్న అత్యుత్తమమైన సంబంధం సఖత్వం సఖ్యం సఖ్య భక్తి ఉత్తమమైన భక్తి అనమాట ఎందుకని అత్తకాముడు అతను అదైందా ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా పరమాత్మయ్యే మనమేం చేసాము మన ఫ్రెండ్స్ లిస్ట్ చదివితే ఎన్ని ఉంటాయండి చాలా ఉంటుంది కదా పెద్ద జాబితా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట బ్రహ్మనిష్ట అన్నటువంటి అంశం ప్రతి ఒక్క అంశం మీద ప్రభావితం కావాలన్నమాట దీని మీద ప్రభావితం అవుతుంది దీని మీద ప్రభావితం అవదనడానికి లేదు అక్కడ అదైనా నా చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎంతోమంది అడుగుతుండేవారు బాబు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారండి ఎవరు లేరు నో ఫ్రెండ్స్ అదేంటండి ప్రపంచంలో ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటండి ఎందుకని నిరాకారస్వరూపహం సర్వాధారోహమేవచ ఆప్తకామస్వరూపేవాహమూయ సూర్య చంద్రాగ్నిస్వరూపమైనటువంటి ఏ మండలత్రయం ఉన్నదో అది కదా ఆప్తకాముడు ప్రతి ఒక్కరికి స్నేహితుడు ఎవరండి సూర్యచంద్ర ఆగ్నులు అవి లేకపోతే ఏమైనా చేయగలవా ఈ బ్రహ్మాండమే లేదు అవి లేకపోతే కాబట్టి నిజమైన స్నేహితులు ఎవరంటెప్పుడు ఆ సూర్యచంద్ర ఆగ్నులు ఇంకా నిజమైన స్నేహితుడు ఎవరట వాటిని నియమించిన వాడు ఇంకా నిజమైన స్నేహితుడెవరట అచలో సనాతన అంటే సనాతన సనాతనుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పెట్టుకోవా ఆయన పట్టుకుంటే ఏమైంది మనల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాడు అంతేనా ఒక తోటలో ఉన్నటువంటి పువ్వు ఉన్నదండి ఒక తోట మాలి కోసి దండ కట్టాడు ఆ దండ ఈశ్వరుని మెడలో అలంకరించబడింది అప్పుడు దానికి విలువ పెరిగిందా తగ్గిందా ఆ పువ్వు తోటలోనే ఉంది అప్పుడు విలువ తగ్గిందా పెరిగిందా వస్తువుగా చూసినప్పుడు అలా చెప్తున్నావు ఈ దృష్టితో చూడు ఇప్పుడు నిరాకారస్వరూపోహం సర్వాధారోహమేవచ ఆప్తకామస్వరూపోహం అహమేవాహమూయ ఆ పువ్వు ఎవరో కాదు నువ్వే దైవీ ప్రణాళిక సూత్రంతో గుర్చబడ్డావు దైవీ ఇప్పుడు దశావస్థల యొక్క అనుభవాన్ని పొందావు పరమాత్మ స్థితిని పొందావు జన్మరాహిత్యాన్ని పొందావు అది ఆప్తకామత వల్ల నీకు జరిగేటటువంటి ప్రయోజనం అదే నేను రాను బాబోయే అన్నావు ఏమైందిప్పుడు ప్రయోజనం ఏమైంది కంచం మంచానికి ప్రయోజనం ఏమైంది ఇవి కూడా ఆప్తకాములే కంచ కూడా మనం డైలీ ఫ్రెండ్షిప్ చేసేది ఎవరితో కంచం మంచం అవి కూడా ఆప్తకాముడే కానీ ప్రయోజనం ఏమైంది జనన మరణాలకు కారణమైంది అర్థమైందా కాబట్టి జాగ్రత్తగా ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి దైవీ ప్రణాళికలో భాగమయ్యేట్టుగా పట్టుకోవాలండి చూడండి ఎక్కడ వచ్చిన ఎక్కడ దాకా వచ్చిన వాడికి చెప్తున్నాడు అచలోయం సనాతన అన్నవాడు దైవీ ప్రణాళికలో భాగమై పనిచేయాలి అంతేగాని నాకేం నీకు పని లేదు నీకు నాకేం సంబంధం లేదు నాకు నేనంతా బయలు అయిపోయాను ఎరుగుతున్నా నాకు సంబంధం లేదు నీ ప్రపంచం ఏమైపోయినా నాకు సంబంధం లేదు మీరు నాకు సంబంధం లేదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు తినరాని వల్ల తినచు చేయరాని పనులల్లో చేయచ్చు తా మచలుల ఇదో పెద్ద గొడవ ఉంది వాళ్ళతోటి అర్థమైందంటే అలా ఎప్పుడూ కూడా లోక విరుద్ధ కార్యక్రమాలలో మనం ప్రవేశించకూడదు ధర్మ విరుద్ధ కార్యక్రమంలో ప్రవేశించకూడదు ఎవరిని విమర్శించకూడదు ఎందుకని ఎవరిని విమర్శిస్తావు ఇప్పుడు అసలు ఉన్నదంతా బ్రహ్మమని నిరూపితం అయిపోయిన తర్వాత అచలోయం సనాతన అన్న స్థితికి చేరిన తర్వాత అసలు ఎవరినైనా విమర్శించే అవకాశం ఉంటుంది అసాధ్యం కదా కానీ వాళ్ళ మానవులు మాట్లాడుతున్న అంశాల్లో ప్రతి అంశంలో ఏముందండి అవునా కాదా అందువల్ల ఏమైపోయింది సహజంగానే జ్ఞాననిష్ట చెడిపోతుంది జాగ్రత్తగా గమనించాలన్నమాట కాబట్టి నిరాకారస్వోహం సర్వాధారోహమే చప్తకామస్వోహం అహమేవాహమోయ్యయ తాపత్రయ వినిర్ముక్ దేహత్రయ విలక్షణ అవస్థాత్రయ సాక్ష్యస్మి అహమేవాహమవ్యయ ఎవరైతే అచలోయం సనాతన అన్న స్థితికి చేరారు తాపత్రయం ఉందా ఇప్పుడు వాడికి ఏ స్థాయిలో లేదు సమిష్టి ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతిక బ్రహ్మాండ ఉత్పత్తి బ్రహ్మాండ లయం విశ్వాండ ఉత్పత్తి విశ్వాండ లయం దానికి సంబంధించినవి ఏవి లేవు దేహత్రయ విలక్షణ ఎవరు లేరు ఇప్పుడు షట్కోశరహితం ఆరవ కోశం లేదు ఇప్పుడు ఐదు కోశాల సంగతి మాట్లాడటాలి ఇప్పుడు ఎవరి సంగతి మాట్లాడుతున్నాడు విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతలు లేరు అవస్థాత్రయ సాక్ష్యస్మి మనం అవస్థాత్రం ఎక్కడ చెప్పుకున్నాం ఎక్కడ చెప్పుకుంటాం పొద్దున్న లేచానండి రాత్రి నిద్ర పోయానండి మధ్యలో దీని సంగతి మాట్లాడటల్లా ఉత్పత్తి స్థితి లయములు లేవు సమిష్టిలో అవస్థాత్రయం అంటే ఏమిటి ఉత్పత్తి స్థితి లయాలు లేవు అర్థమైందా సృష్టి స్థితి లయాలే లేవు అక్కడ ఇప్పుడు ఎవరైనా తాపత్రయ వినిర్ముక్ేహత్రయ విలక్షణ అవస్థాత్రయ సాక్ష్యస్మి అహమేవాహమవ్యయ దృగ్దృశ్యౌ పదార్థ స్ పరస్పరవిలక్షణ దృగ్బ్రహ్మా దృశ్యం మాది సర్వేదంతడిమహ ఒకట మారిపోయిందండి ఇప్పటి వరకు ఏమన్నాడు నేను నేనే అన్నాడు ఇప్పుడు లేడుగా దైవీ ప్రణాళిక కూడా లేదు ఇప్పుడు విశ్వం లేదు బ్రహ్మాండం లేదు పిండాండం లేదు ప్రణాళిక లేదు పరిణామం లేదు ఏమీ లేదు ఆ ఏమీ లేదన్న స్థితిలో చెప్తున్నాడు లేనెరుకగా చెప్తున్నాడు ఎరుకను విడిచి చెప్తున్నాడు కాలాని దాటి చెప్తున్నాడు ఏమో చెప్తున్నాడు దృగ్ దృశ్యవు ద్వ పదార్థౌ స్థ మన దృష్టిలో పదార్థం ఏంటండి బియ్యపిండి శనగపిండి ఆత్మ పదార్థం బ్రహ్మ పదార్థం ఇవి ఇది కూడా పదార్థాలే భౌతికంగా చూస్తే బియ్యపిండి శనగపిండి పదార్థాలు అక్కడ చూస్తే ఆత్మ పదార్థం అంతేనా కదా ఈయనేమంటున్నాడు దృక్కు దృశ్యం ఈ రెండేనాయ్యా పదార్థాలు అసలు ఇంకో మెట్టు పైకి పెంచాడు ద్రష్ట లేడు ఇప్పుడు అక్కడ ద్రష్ట అనేవాడే లేడు ఎవరు లేడు ఇప్పుడు జీవుడు లేడు బ్రహ్మము లేదు ఎందుకని ద్రష్టకు రెండు స్థాయిలు ఉన్నాయి ఎండాండ సాక్షిగా ఉంటే జీవుడు బ్రహ్మాండ సాక్షిగా ఉంటే బ్రహ్మము ఇద్దరూ ద్రష్టలే కానీ ఇక్కడేమంటున్నాడు ద్రష్ట లేడయా బాబు ఎవరున్నారు దృక్ దృశ్యవు ద్వ పదార్థౌ స్థరస్పర విలక్షణవు ఒకదానికి ఒకటి విలక్షణంగా ఉందండి దృక్కు కొన లక్షణం దృశ్యానికి లేదు దృశ్యానికి కొన లక్షణం దృక్కు లేదు ఇదే అంశం కింద కూడా చెప్తున్నావు చెప్తున్నావు లేదా ఏమని దృశ్యం మారిపోతుందినైనా నువ్వు మారటం లేదునైనా నువ్వు మారటం లేదనప్పుడు ద్రష్టవా దృక్కువా త్రిపుటిలోకి దిగు వచ్చేసేవప్పుడు దిగు వచ్చేసేటప్పుడు ఏమయ్యావు ద్రష్టవ అయిపోయావు ద్వీపుడులోకి పెంచాడు ఇప్పుడు నిన్ను ద్వీపుడులోకి పెంచేటప్పటికేమయ్యావు ద్రష్ట లేడు ద్రష్టు రహితం అయిపోయాడు ఏమవ్వాలి ఇప్పుడు దృగ్రహితం అవ్వాలి నెక్స్ట్ స్టెప్ దృగ్రహితం దృగ్రహితం అవ్వాలి అంటే అక్కడ కూడా దృక్కు దృశ్యమే కాబట్టి ఏమిటి బయలు ఎరుక బయలు ఎరుక అంతే దృక్కు దృశ్యం బయలు స్థితిలోకి చేరాడు దృగ్రహితం ఎరుక స్థితిలో ఉన్నాడు దృక్కు దృశ్యం దృక్కుగా ఉన్నాడు దృశ్యమంతా పిండ బ్రహ్మాండాలుగా వ్యవహరిస్తాం అందుకనే ఏమంటున్నాడు దృగ్ దృశ్యవు పదార్థ పరస్పర విలక్షణవు ఒకటి మళ్ళినప్పుడు ఎరుక ఒకటి శుద్ధ పరస్పర విలక్షణం ఒకటేమో శుద్ధ ఎరుక ఒకటి ఏమిటి పరస్పర విలక్షణం మరి మరి రెండు లేనివే కదా దృబ్రహ దృశ్య మాతిడి అహం సాక్షీతి వివిత్యై పునఃపున సుక్ స విద్వాడి వేదాంతడిమే డిండిము అంటే ధమరుకం డి అంటే ఏమిటి ఢమరుకం వేదాంత ఢమరుకం మోగించి మరీ చెప్తున్నా ఎవరు చెప్తున్నారండి అది ఎవరి చేతిలో ఉంటుంది సదాశివుడు సదాశివుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఇదంతా లేదురా బాబు ఇదంతా లేనిదని చెప్తున్నాడు అహం సాక్షితి యో విద్యా వివిద్యైవ సుక్త స విద్వాన్ ఇది వేదాంత డిండి మహ విద్వాన్ అంటే ఎవరు తెలిసినవాడు విద్వాన్ అంటే ఎవరు తెలిసినవాడు ఎవరయ్యా తెలిసినవాడు ఇదిగో ఇది చెప్తున్నాడే ఇది తెలిసిన వాడెవడో వాడే తెలిసినవాడు అందుకని మనం కూడా అక్కడేం చెప్పాము సర్వకాలము ఉన్నది బయలు లేనిది ఎరుక అని తెలిసిన వాడెవడో వాడు మాత్రమే దేశికుడు అనే నిర్ణయం చెప్పాము లేదా అక్కడ తెలుగులో చెప్పాము అది ఈయన సంస్కృతంలో చెప్తున్నారు అహం సాక్షీతి యో విద్యా వివిత్యైవం పునఃపున సుక్తో స విద్వాన్ ఇది వేదాంత డిండి మహ ఏ జ్ఞాన ప్రభావం చేతైతే అనంత సృష్టి ఏర్పడుతున్నదో ఆ జ్ఞానమంతా ఎరుక అది లేనిదని ఎవరికైతే తెలుసో వాడు విద్వాన్ వాడు తెలిసినవాడు ఘటకుడ్యాకం సర్వం మృత్తికామాత్రమే చద్వద్బ్రహ్మ జగత్సర్వం ఇది వేదాంత డిండిమ మట్టితోటి కొండ తయారు చేసాం మట్టితోటి గోడ పెట్టాం కొండలో ఉన్నది మట్టి గోడగా ఉన్నది మట్టి ముంతగా ఉన్నది మట్టి చట్టిగా ఉన్నది మట్టి ప్రమిదగా ఉన్నది మట్టి మృత్తికా మాత్రమే వచద్ బ్రహ్మ జగత్సర్వం ఇది వేదాంతడిమ ఏ బ్రహ్మము ఆధారంగా పిండ బ్రహ్మాండ విశ్వాండములు ఏర్పడుతున్నాయో ఆ పిండ బ్రహ్మాండ విశ్వాండములంతా బ్రహ్మమే అయ్యున్నది అది కొండైనా గోడైనా బ్రహ్మమే అయ్యున్నది ఇప్పుడు మీ శరీరం బ్రహ్మమేనా మీ లోపలన్న శరీరి బ్రహ్మమేనా అవతలున్న అశరీరి బ్రహ్మమేనా బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పర ఆన వేద్యం సమ్ ఇది వేదాంతడిమహ ఏమయా శాస్త్రం అంతా కలిపో వాక్యంలో చెప్పదలుచుకున్నా ఇక ఇప్పటికి చాలా చెప్పాను ఈ చెప్పిందంతా కలిపో మాటగా చెప్పాలి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర అనేనవేద్యం సమ్ ఇది వేదాంతడిండిమహ అనే నైద్యం ఎన్ని రకాలుగా తెలుసుకున్నప్పటికీ ఎన్ని రకాలుగా నిర్ణయం చేసినప్పటికీ ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించినప్పటికీ ఎన్ని రకాలుగా తెలియ చెప్పినప్పటికీ ఎన్ని రకాలుగా దర్శించినప్పటికీ ఎన్ని రకాలుగా నిర్ణయం చేసినప్పటికీ విత్తన ధాతువుల నుంచి వచ్చింది వేద్యం జ్ఞానానికి యొక్క అవధిలో ఎన్ని రకాలుగా అయినా ఉన్నప్పటికీ అదంతా ఏమిటి బ్రహ్మ సత్యం జగన్మిథ్యా్రహ్మైవ నాపరే నైవేద్యం సేదాంత ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా కదలనిదే ఉన్నదంతా కదలనిది అక్కడ దాకా నిర్ణయం చే పూజలేసాడు ఉన్నదంతా బ్రహ్మము ఉన్నదంతా కదలనిది అచలూయం సనాతన ఏమండి ఇంతకీ ఇదంతా ఉన్నదంటారా లేదంటారా చూడండి రామాయణం అంతా ైతేమందనంట ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారండి అందుకని ఆయన మళ్ళా మళ్ళా చెప్తున్నాడు అనమాట బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పర ఇదం అనే నవేద్యం సమ్ ఇది వేదాంతిండి మహ అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యోతిపరాత్పర జ్యోతిర్జ్యోతిస్వయం జ్యోతి ఆత్మ జ్యోతిశివోస్మ్యహం ఈ మొత్తం మీద పరాత్పర శబ్దం ఇక్కడ ఒకచోటే వాడాడండి ఇప్పటివరకు అన్నీ పరమన్న శబ్దమే వాడాడు ఇక్కడ వచ్చినాకేం వాడాడు పరాత్పరం చాలా జాగ్రత్తగా వాడాడండి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ ధారణ చేయాలన్నమాట ఈ శ్లోకాన్ని अंतर्ज्योतिर्बिर्ज्योति प्रत्यकज्योतिपरापर ज्योतिर्ज्योतिस्वोति आत्मज्योतिशिवस्म्य हम अंतर्ज्योति लड़ू बहिर्ज्योति बैठू प्रत्येकज्योति अंटा उन्नावाड़ू పరాత్పరుడు అంటే పరమునకు ఆవతలున్నవాడు జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మేహం కాబట్టి ఆత్మకిప్పుడు స్థాయి భేదాలు ఎన్ని చెప్పాము దేహాత్మ అంతరాత్మ పరమాత్మ మూడుగా ఉందే ఒకటిగా ఉందే మూడుగా ఉందే ఒకటిగా ఉందే దేహాత్మ అంతరాత్మ పరమాత్మ అర్థమైందా అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యక్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మి అహం అంటే ఇప్పుడు నువ్వు ఎవరినంట జ్యోతి అని సూర్యుడా మరి వాళ్ళు కూడా కదా ఒక బ్రహ్మాండాన్ని వెలిగించేవాళ్ళు జ్యోతులు కదా వాళ్ళు జ్యోతులే అలా అనేక బ్రహ్మాండాలను వెలిగించేవాడు జ్యోతిర్జ్యోతి ఆ నక్షత్రాలనే ఎవరు జ్యోతిర్జ్యోతి ఆ జ్యోతిర్మండలం అంతా కలిపి ఒక జ్యోతి మండలం ఎక్కడికక్కడ ఏం చేస్తున్నాడు సమిష్టి కదా మనం ఇప్పుడు ఎప్పుడు ఎవరి మీద మాట్లాడుతున్నాం ఎష్టి మీద సమిష్టి మీద సమిష్టి కదా మరి అప్పుడు ఏం చేశాడు జ్యోతిర్జ్యోతి ఇంతం చెప్పడానికి వీలు కాదు ఆ అనంత విశ్వంలో వెలుగుతున్న సమస్త జ్యోతిర్మండలము కూడా ఒకటే ఆత్మజ్యోతి శివోస్మి అహం అసంగోహం అసంగోహం అసంగోహం కోనః కోనహ సచ్చిదనందూహం అహమేవాహమవ్యయ నిత్యశుద్ధవిముక్ నిరాహమవయ భూమానందూ అవ్యయ నిత్యహం నిరవ్యోహం నిరాకారోహమక్షర పరమానందూ అహమేవాహమయ శుద్ధైతం ఆత్మాోహమే అఖండనందూ అహమేవాహమవ్య స్వ్రకాశం చిన్మయోహం పరోస్మ్యహం అద్వైతనందూహం అహమేవాహమవ్యయ ప్రత్యైతన్యహం శాంతోహం ప్రకృతే పరం శాశ్వతనందూహం అహమేవాహమయ తత్హం మధ్యాతితరశివ మాయాత పరంజోతి అహమేవాహమవయ నాారూపవ్యతీతోహం చిదాకారోహమచ్యుతూస్వం అహమేవాహమవయ మాత్యేహాది మమనాస్వదా స్వ్రకాశకరుగోహం అహమేవాహమవ్యయణత్రయ్యతీతోహం బ్రహ్మాదీనా సమ్యహం అనంతనందూ అహమేవాహమవ్యయ అంతరస్వహం కోటస్థసర్వోస్మ్యహం పరమాత్మస్వం అహమేవాహమవ్యయం నిష్కహం నిష్క్రిహం సర్వాత్మ సనాతన అపరోక్షస్వం అహమేవాహమవయవాదిసాక్షీహం అచలోన క్షిస్వం అహమేవాహమవయ ప్రజ్ఞానఘనయేవాహం విజ్ఞనయకర్హం అభోక్ అహమేవాహమవయ నిరాస్వహం సర్వాధారోహమే చప్తకామస్వహం అహమేవాహమవయ తాపత్రయ వినిర్ముక్ేహత్రయ విలక్షణం अवस्था साक्ष्यस्हमेवाहम दृग्दृश्यौ दव पदार्थौस् परलक्षण दृगब्रह्म दृश्य मएतिदातंडी అహం సాక్షీతిద్యా వివిచ్యైవ సైవ స విద్వాడిమాటకుడ్యాకం సర్వ మృత్తికామాత్రమే చద్వద్బ్రహ్మ జగత్వం ేదాంతిండీ బ్రహ్మ సత్యం జగన్మిద్యా జీవో బ్రహ్మైవ నా పర అన వేద్యం సేదాంత డిమా అంతర్జ్యోతిర్బిర్జ్యోతి प्रत्य ज्योतिपरात्त्पर ज्योतिर्ज्योतिस्वती आत्मज्योतिशिवस्म्य हहम हरी ओगुभ्यो नम हरी ओनम दूर्ण ర్ణాత్ పూర్ణము దశర్ణస్ ఊర్ణమాదాయ పూర్ణమేవాశిష సహనాభవతు సహనౌనక్తు సహవీ కరవావహై తేజస్వినీతమస్తు మా విద్విషావై శాంతిశాశ్రీగరుభ్యో నమ రి ఓ నారాయణ నారాయణ